ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభావ పరిశీదుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడానికి వన్నాలు ఇస్తయ్య అబ్రహాం నిశాక్ యాకోబ్ల నీ నామం బట్టి ఈ గడిచిన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకునేందుకు నీకు వందలు తండ్రి దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడికి దినానికి నూతనమైన కృపించింది సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహాేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగాకహాలి నా తండ్రి నా దేవ ఇక మధ్య కాలే సమయంలో మీకు సంధికి వచ్చాం ప్రభ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిజని ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మాభిషేకం దండి ఈ మీటింగ్ అంతట్లో మీరు ఆధిపత్యం నడిపించండి పరిశుధాత్మాభిషేకం పరలోకపు జ్ఞానం చేత నింపండి ఈ మీటింగ్ లో మీరు మా ఇంపొందని రానబెట్టి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ నామాన్ని మేమే తెచ్చుకొని మీరు ఆ కోరిక మనందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుధ నామో ప్రార్థించున్నాము తండ్రి ఆ మేన్ ఎంత గోరయ్యా నిశీలవత్యాగమంత బమయ్యా పాపదోషము ఎంత గోరమయ్యా నిశీలువత ఎంత బారమయ్యా పాప పాపదూషము అనువనువు నక్త సిక్తమీ మాంసపు ముదగా మారివా అనువనువు నక్త సిక్తమయీ మాంసపు ముదుగా మారివా సిలువను మోసితివా శ్రమలసి సిలువను మోసితివా మోషితివ ఎంత గోరమయ్యా నిశిలువత్యాగము ారమయ పాప దోషము ఎంత గోరమయ్యా నిశిలువత్యాగము ఎంత నా పాప దోషము పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై కరుణించిన వయ్యా దేవుని వైయుండి మనుషుల చేత చిత్రహింస పడిన వయ్యా దెబ్బలు కొట్టి తలకు ముల్ల tī momunā ummī vesī అపహసించినెట్టినారా నాకో సమాయి బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము నాకో సమా బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము ఎంత ఘోరమై నిశీవత్యాగము ఎంత బారమయ్యా నా పాపదోషము ఎంత గోరమయ్యా నిసిలువత్యాగము ఎంత బారమయ్యా నా పాపదోషము వదకుతే బడిన గొర్ర పిల్లవులే నిన్ను నీ వే అర్పించుకుంటవే భారమైన ఆశిలువనుకలువరి వరకు నీ భుజాన పెట్టుకొని మోసివే కాళ్ళ చేతులలో మేకులు నేళ్ళపై రక్తద raralu chedu chiraga thraganicchenu ప్రక్కలో బలముతో పొడిచేను నాకో ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము నాకో సమా బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము ఎంత ఘోరమై నిసిలుగము ఎంత బారమయ్యా నా పాపదోషము ఎంత గోరమయ్యా నిసిలువత్యాగము ఎంత బారమయ్యా నా పాప దోషము పాప శిక్షను నీవు భరించి ఘోరమైన శ్రమను నువ్వు పొందితివా మానవులా పాపానికి మరణమే జీతమని నా కొరకు నీవు మరణించితివా మహిమను వీడి వచ్చితివి నిత్య మహిమ మాకిచ్చితివి మరణపు ములు విరచితివి నిత్య జీవం మాకిచ్చితివి ఈ పాపికో సమా బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము ఈ పాపికో సమా బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము ఎంత ఘోరమ్యాసిలుగము ఎంత బారమయ్యా నా పాపదోషము ఎంత ఘోరమ నిశిలవత్యాగము ఎంత బారమయ్యా న పాపదోషము అనువనువు నరక్తీతమయీ మాంసపుగా మరి వా అనువనువు నరక్తసిమయీ మాంసపు ముదగా మారి శ్రమలసిలవను మోసివా శ్రమ సిలవను మోసివా అనువనుగుణ రక్తసిమయీ మాంసపు ముదగా మరివా నువనుగుణరీక్తమయీ మాంసపుగా మారి శ్రమలసిలవను మోసివా మ సిను మోసివా ఎంత గోరమయ్యా నిశిలవత్యాగము ఎంత బారమయ్యా పాపదోషము ఎంత ఘోరమయ్యా నీసిలువ త్యాగము ఎంత బారమయ్యా నా పాప దోషము హెలి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు బ్రదర్ కళ్ళు మూసుకోండి బ్రదర్ మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కనికరం గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన తండ్రి నా ఏసయ్యా వందనాలు తండ్రి ప్రభు నాయన నికే స్తోతులు నాయన స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి నాయన నీ కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి కంటి పాపవలే కాచి కాపాడి తండ్రి ఈ దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ సజీవ ఉంచుకున్న పర్లోక మందున్న తండ్రి ఎసయ్యా నీకే వందనాలు ప్రభా నీకే స్తోతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్యా నీకే యుగ యుగములు కలుగునుగా కళెలు యా తండ్రి ఇదిగో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి ధ్యానించబోతుండగా ప్రభా నాయన నీ స్వరం వినిపించిన ఆయన తండ్రి నీవేనాయన వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రదర్ రోమిలకు రాసిన పత్రిక బ్రదర్ పదమూడవ అధ్యాయము రోమియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను ఒక నిన్నొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు చూడండి ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఎవనికి మరి ఏమియూ ఎవనికి అచ్చి ఉండొద్దు చూడండి మరి ఏమియూ ఎవనికి అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే తండ్రి మనము ఒకరిని ఒకరిని ఏం చేయాలంట ప్రేమించాలంట ఇది మనం కలిగి ఉండాలని దేవుడు ఈ దినం మనకి జ్ఞాపకం చేస్తుండు మనము ఒకర్ని ఒకరిని ఏమంట ప్రేమించాల ఆయన ఎందుకు ప్రేమించమన్నాడు మనలందరినీ ఒకరిని ఒకరిని ఎందుకు ప్రేమించబడ్డామంటే మనమంతా ఆయన బిడ్డలము కాబట్టి మనమంతా ఆయన శిలువలో మన కోసం ఆయన ఈ లోకంకు దిగి ఆయన శ్రమలు మోసి శిలువని ఆయన మన భారాన్నంతా శిలువను మోసి శ్రమలు అనుభవించి ఆయన రక్తంని ఆయన చిందించండు మన కోసం ఆయన బలియాగమయ్యిండు ఆయన నోటి నుండి ఏ కపటము లేదు ఆయనలో ఏ పాపము లేదు అయినా ఆయన శ్రమ అనుభవించండు ఆయన రక్తాన్ని చిందించండు ఆ శిలువలో మన ఆయన శిలువని ఆ భారాన్ని మోసిండు ఎందుకు ఆయన మనల్ని ప్రేమించిండు చూడండి కాబట్టి ఆయన మనల్ని ప్రేమించిండు ఆయన రక్తంలో మనమంతా మారుమనసు పొందినాము రక్షణ పొందినాము మనము రక్షణ పొందినాము తండ్రిని స్వీకరించినప్పుడు మనమంతా ఆయన రక్తంలో మన పాపంలో ఆయన కడిగిండు అంటే ఆయన రక్తములో మన పాపములు కడిగిండే ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి ఆయన రక్తం ఎవరైతే ఆయనని తండ్రిగా స్వీకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిలో తండ్రి రక్తం ఉంది కాబట్టి అందుకు దేవుడు మనల్ని సహోదర ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు ఎందుకంటే మనమంతా ఆయన బిడ్డలమే మనమంతా ఆయన శరీరమే మనమంతా ఆయన ఏక మనసు కలిగిన వాళ్ళం కాబట్టి మన తండ్రి ఒక్కడే కానీ ఈ దినం మనలో మనం చెప్పగలుగుతున్నామా ధైర్యంగా మనమంతా ఒకటే మన తండ్రి ఒకడని ఎక్కడ చెప్పగలుగుతున్నారు ఒక సేవకుడికి ఒక సేవకుడికి పడదు ఒక కాపరికి ఇంకో కాపరికి పడదు మళ్ళీ అందరూ దేవుని వాక్యాన్నే బోధిస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కానీ ఎక్కడ ఉంది తోటి సేవకుల్లో ప్రేమ ఎక్కడ ఉంది తోటి సేవకుల్లో తగ్గింపు తత్వం చూడండి ఎందుకు వాళ్ళలో ప్రేమ లేదు చూడండి ఒకవేళ వాడు తప్పిపోయిన వాడే కావచ్చు కానీ తండ్రి వెతికిండు తప్పిపోయిన గొర్రెకి నువ్వెందుకు వెతకలేకపోతున్నావు చూడండి అందుకే మనల్కి మన తండ్రి మన ప్రభు మన ఏసయ్య ఏం చెప్తున్నాడంటే ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమో ఎవరికి అచ్చి ఉండద్దు ఇంకా నువ్వు ఏమీ కలిగి ఉండొద్దు నీలో ప్రేమనే ఉండాలా ఆయన ప్రేమ కలిగిన తండ్రి అయన వారసుడవు నువ్వు ఆయన ఆశీర్వాదానికే నువ్వు వారసుడు వైపు నువ్వు ఆయన కలిగిన గుణము నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు ఎట్లా ఆయన కుమారుడవు కుమార్తె మీరు చెప్పండి మనం ఎట్లా ఆయన బిడ్డలం అవుతాం ఎలా ఆయన బిడ్డలమని నువ్వు ఎలా చెప్పుకుంటావు నీలో ప్రేమ లేనప్పుడు ఆయన కలిగిన ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు ఆయన కలిగిన స్వరూపంలో నువ్వు ఆయన పోలికలో నువ్వు ఆయన తండ్రిగా స్వీకరించినవు నువ్వు ఆయనకి మొరపెడుతున్నావు ఆయన సువార్థని ప్రకటిస్తున్నావు ఆయనని వెంబడిస్తున్న నువ్వు ఆయన కలిగిన ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఎట్లా ఆయన కుమారుడు అవుతావు చెప్పండి కాబట్టి ఈ దినం దేవుడు చెప్తున్నాడు ఒకరిని పట్ల ఒకటి ప్రేమ కలిగి ఉండాలా ఇది తప్ప నువ్వు ఇంకా ఏమి కలిగి ఉండొద్దు ఇంకా ఏమి కలిగి ఉండొద్ంటే వాడి మీద నీకు కోపం ఉండద్దు ద్వేషం ఉండొద్దు అహంకారం ఉండొద్దు గర్వం ఉండొద్దు వాడిని విమర్శించొద్దు వాడికి నువ్వు తీర్పు తీర్చొద్దు వాడి వాడిని నువ్వు ఏమి చేయొద్దు నువ్వేమి కలిగి ఉండమంటున్నాడు దేవుడు ఆయన కలిగిన ప్రేమ ఆయన ప్రేమ కలిగిండు ఆయన భారాన్ని కూడా మోసేండు నిందలు భరించండు శ్రమలు సహించండు ఆయనని పొడిచిన వారి కోసం కూడా ఆయన పరిశుద్ధులుగా మార్చి అందరికీ ఆ పర్లోక రాజ్యంలో ఆయన చూడండి ఆయన ప్రేమ ఎంతగా ఉంది ఆయన ద్వేషించిండ్రా లేదా పరిసయలు సద్దుకయలు ఆయన ఆయన ఎక్కడన్నా వాళ్ళ మీద నింద మోపిండా ఎక్కడన్నా వాళ్ళతో విమర్శించిండా చూడండి వాళ్ళని ప్రేమించిండు కాబట్టి నువ్వు ఒక సేవకుడుగా తీర్మానించుకొని తండ్రి నువ్వు ప్రకటించాలని నువ్వు వెళ్ళినప్పుడు నీలో తండ్రి కలిగిన ప్రేమ లేకపోతే నువ్వు సువార్థ ప్రకటించి ఏమీ లాభం చెప్పండి కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఒకరిని ఒకడు ప్రేమనే కలిగి ఉండాలా మరి ఇది గలకకుండా ఇంకా ఏమి నువ్వు కలిగి ఉండొద్దు నీలో ప్రేమనే ఉండాలా ఆయన కలిగిన ప్రేమ ఆయన కలిగిన ప్రేమ నీలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన చూడండి ఎవరు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం మోసాకి ఇచ్చింది ఎవరు తండ్రి కదా ఆ దినము దేవుడు ధర్మశాస్త్రాన్ని మోసాకి ఎందుకు ఇచ్చండు తన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళకు ఒక పద్ధతి లేదు ఒక మార్గం లేదు ఒక ప్రణాళిక లేదు ఇష్టం వచ్చినట్టు పాపంలో భయంకరంగా జీవిస్తుంటే దేవుడు మోసేని దర్శించి మోసే ద్వారా ఆయన ఆయన యొక్క ఆజ్ఞను ఆయనకి విధానంగా ఎట్లా నడుచుకోవాలని ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసేకి ఇచ్చిండు మోస చూడండి ఇక్కడ ఏమంటుడు ఎవడైతే పొరుగు వాణిని వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన చూడండి ధర్మశాస్త్రం అంటే ఏంది ఆయన ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ చూడు నువ్వు ప్రేమించకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నువ్వు ఆయన ఆజ్ఞని మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారా అప్పుడు మీరు ఎట్లా చెప్పుకోగలుగుతారు నేను పర్లోక రాజ్యంలో తండ్రితో నేను ఉంటానని నువ్వు ఎట్లా చెప్పగలవు నేను ఆయన సువార్థని ప్రకటిస్తున్నానని నీలో ప్రేమనే లేదు నీలో సహోదరుడు పట్ల ప్రేమనే లేదు తోటి పొరుగువాడి పట్ల నీకు ప్రేమనే నువ్వు ఎట్లా ధర్మశాస్త్రాన్ని ఆయన ఆజ్ఞని ఆయన గలిగిన భారాన్ని నెరవేర్చినవాడిని ఎట్లా నువ్వు తీర్మానించుకుంటావు నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమొస్తుంది మనకి పాపమే కదా పాపం వలన మన అందరికీ ఏమొస్తుంది మరణం వస్తుంది చూడండి నువ్వు పొరుగు వారిని ప్రేమించకపోతే నీ తోటి సహోదరులతో నువ్వు ప్రేమించకపోతే నీలో ప్రేమ ఉంటే వాడి మీద వాడిని వాడి కఠినంగా ఉన్నవాడు వాడి ఎంతటి పాపి అయినా కానీ వాడి ఎంతటి తప్పు చేసినా వాడు ఎవడైనా కానీ నీలో ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు వాడిని క్షమిస్తావు నీలో ప్రేమ నువ్వు కనికరిస్తావు నీలో ప్రేమ ఉంటే వాడి కష్టాల్లో నువ్వు పాల్పొందుతావు నీలో ప్రేమ కలుగా ఉంటే నువ్వేం చేస్తావు చూడండి నీలో ప్రేమ ఉంటే వాడు బలహీనంగా ఉంటే నువ్వేం చేస్తావంటా బలపరుస్తావ్ నీలో సహోదరుడు పట్ల ప్రేమ కలిగి ఉంటే చూడండి పొరుగు వాణిని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఎవడు ఆయన ఆజ్ఞని నెరవేర్చిన ఎవడు ఆయన చిత్తము నెరవేర్చిన ఎవడైతే పొరుగువాణిని ప్రేమిస్తాడు వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నువ్వు పొరుగు వారినే ప్రేమించలేనప్పుడు తోటి సేవకుడితో నువ్వు ప్రేమగా సమాధాన పడలేనప్పుడు నీ సహోదరుని నువ్వు క్షమించకుండా వాటి పట్ల కనికిరం చూపించకుండా నువ్వు ఉంటే నువ్వు ఎట్లా దేవుని ధర్మశాస్త్రము ఆయన భారాన్ని ఆయన చిత్తము నెరవేర్చిన వాడవుతావు ఒకవేళ మన జీవితంలో ఇలాంటి గుణగణాలే ఉంటే మనలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వ్యర్థమే నీలో ప్రేమనే లేదు తండ్రి కలిగిన ప్రేమ నువ్వు ఆయనకి సువార్త చెబితే ఏం లాభము ఆయనకి ప్రార్థిస్తే ఏం లాభము చెప్పండి ఎక్కడ నీకు తండ్రి కలిగిన ప్రేమనే మనలో లేనప్పుడు మనం ఆయన ఆజ్ఞనే పాటించమైన పాటించినప్పుడు మనం ఎట్లా ఆయన బిడ్డలం అవుతాం ఆయన రాజ్యానికి వారసులు కాబట్టి ఈ దినం మనం తండ్రి కలిగిన ప్రేమ కలిగి ఉండాలా పొరుగువాణిని ప్రేమించాలా తోటి సహోదరుడికి మనం ఏం చేయాలా ప్రేమించాలా ఇవి తప్ప మనకి మనలో ప్రేమనే ఉండాలా ఇంకా ఏమీ ఉండొద్దు ఈ లోకంలో ఆహం ఉండొద్దు గర్వం ఉండొద్దు ద్వేషం ఉండొద్దు కుళ్ళు కుట్ర దగ మోసం ఇవేమీ ఉండొద్దు నీలో ప్రేమనే ఉండాలా ఇది నువ్వు కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఎలాగనగా వెబిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలి దొంగిలవద్దు ఆసింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అది నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమింపవలన వాక్యంలో సంక్షేమంగా ఇమిడి ఉన్నవి చూడండి ఇక్కడ ఆయన ఎందుకు మన తండ్రి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు చూడండి ఆయన ఇచ్చిన పది ఆజ్ఞలు చూడండి ఈ నిన్ను నీ పొరుగు వారిని ఉంటది నువ్వు నిన్ను నీ పొరుగువాడిని చేస్తే నువ్వు కదా నీ పొరుగువాడి భార్యనైనను వాడికి సంబంధించిన ఏదైనా అది ఏదైనా కానీ నువ్వేం చేస్తావు ఆశించవు కదా నరహత్య చేయొద్దు అంటే నీలో పొరుగువాడి నీ ప్రేమ ఉంటే నువ్వు ఎట్లా వారిని హత్య చేయగలుగుతావు వద్దు అంటున్నాడు నువ్వు వాడిని ప్రేమిస్తే వాడి దగ్గర నువ్వు దొంగతనం చేస్తావా నీలో ప్రేమ ఉంటే వాడిని నువ్వు వ్యభిచారం చేస్తావా వాడిని హత్య చేస్తావా వాడిని ఏం చేస్తున్నావు నువ్వు దొంగలిస్తావా నీలో వాడి మీద ప్రేమ ఉంటే నీలో ప్రేమ ఉంటే ఆశింపవద్దు అని చెప్తున్నాడు సో నువ్వు ఆశిస్తున్నావంటే స్వార్థంతో కూడిన ప్రేమ అది నీ పొరుగు పట్ల నువ్వు ఆశిస్తున్నావంటే వాడితో నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు వాడితో ప్రేమగా అంటే వేషధారణ కపటము కపటమనైన ప్రేమ అది వేషధారణతో కూడిన ప్రేమ ఏది ఆశించే ప్రేమ వాడు నీకు ఉపయోగపడుతున్నాడు వాడు నీతో మంచిగా ఉంటున్నాడు కాబట్టి వాడు చెప్పిన వాక్యం నువ్వు వింటావు వాడు నీతో మంచిగా లేడు కాబట్టి వాడు చెప్పిన వాక్యం నువ్వు వినవు అది నువ్వు పాటించేదే ముందు అన్నిలు కూడా పాటిస్తున్నారు అది దేవుడిని నమ్ముకున్న బిడ్డవి నువ్వు రక్షణ పొందిన నువ్వు ఆయన సేవ చేయాలని తీర్మానించుకున్న నువ్వు నువ్వు ఎదుటి వాక్యమే నువ్వు వినలేనప్పుడు నీలో ఎక్కడ ఉంది సహోదర ప్రేమ నీలో ఎక్కడ ఉంది సహోదర ప్రేమ చూడండి ఆశింపవద్దు అనునవి అనునవి ఇవన్నీ మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేమంగా ఇమిడి ఉన్నవి చూడండి ఆయన ధర్మశాస్త్రం అంతా ఎట్లా ఇమిడి ఉందంట నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చూడండి మనం పొరుగు వారిని ప్రేమిస్తే మనలో కోపం ఎందుకుంటది ఇప్పుడు నీలో నీ తోటి సహోదరుడు పట్ల ప్రేమ ఉంటే వాడి మీద నువ్వు తగ్గించుకుంటావు నువ్వు వాడిని ప్రేమిస్తావు వాడి కష్టాల్లో నువ్వు పాల్పొందుతావు వాడి శ్రమంలో నువ్వు కూడా వెళ్ళి నువ్వు వెళ్తావు వాడిని ప్రేమిస్తావు వాడిని బలహీనంగా ఉంటే నువ్వు ధైర్య వాడిలో ఈ లోక మాలిన్యం నువ్వు దేవుని వాక్యం చెబుతావు వాడిని దేవుని చెంతక నడిపిస్తావు ఇది ఎట్లా చేయగలుగుతావు ఇది ఎట్లా సాధ్యం ప్రేమ ఉంటేనే సాధ్యం ప్రేమ లేకపోతే నీకేం అవసరం వాడి దగ్గరికి పోయి నేను చెప్పాలా సమయం ఎందుకు వ్యర్థం చేసుకోవాలని అనుకుంటావు ఈ లోకాన్ని రీతిగా నేను ఎందుకు ఒక గంట సేపు ఆ సహోదరుడు వెళ్ళాలా ఒక గంట సేపు నేను వాడికి ఎందుకు ఇవ్వాలా ఒక వంద రూపాయలు వాడికి ఎందుకు ఇవ్వాలా ఈ వంద రూపాయలు నాకు ఉంటే రెండు రోజులు నాకు ఖర్చులకు వస్తాయి కదా చూడండి ప్రేమ ఉంటే ఏముంటది సాక్రిఫైజ్ ఉంటుంది ప్రేమ ఉంటే సాక్రిఫైస్ చేస్తావు నాకు లేకపోయినా పర్వాలేదని నువ్వేమవుతావు త్యాగం చేస్తావు మన ప్రేమ మన తండ్రి ప్రేమ త్యాగంతో కూడింది కదా ఆయన ఎంత పరిశుద్ధుడు మన తండ్రి ఆయనలో పాపమే లేదు ఆయనలో కపటమే లేదు ఆయన నోటిలో ఆయన ఆయన ఎంతగా ప్రేమించి ఆయన ఎందుకు శ్రమలు పొందిండు చూడండి ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి శ్రమలను కూడా ఆయన మేలుగా మార్చుకున్నాడు ఆయనని ఎంతగా హింసించిన చైత్రహింసలు చేసిన తండ్రిని వాళ్ళు ఎందుకు ఆయన ఎందుకు ఆ యొక్క అవమానాన్ని భరించిండు ఎందుకంటే మన పట్ల ఆయన కలిగిన ప్రేమ చూడండి ప్రేమ ఏం చేస్తుంది పాపములను కప్పుతుంది అని వాక్యం ఉంది ప్రేమ చూడండి నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఎట్లా చెప్పండి నువ్వు రక్షణ పొందినవు దేవుని సత్యం నువ్వు దేవుని విధానంలో ఉన్న నువ్వు నీ వాటికి నువ్వు ఉంటే ఆ ప్రేమ లేని వాళ్ళు ఆ రుచి చూడని వాళ్ళు ఎంతో మంది నశించిపోతుంటే నువ్వు ఈ దినము నువ్వు దేవుని అన్ని అనుభవించి పొంది నువ్వు ఇంకా నువ్వు నీ పాటికి నువ్వు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాళ్ళు నశించిపోతున్నారు వాళ్ళెవరు నీ బిడ్డలు కదా ఆ తండ్రి బిడ్డలు కదా వాళ్ళందరూ వాళ్ళని మన సహోదరి సహోదరులు కారా వాళ్ళు నశించిపోతున్నారే మనం ఏం చేస్తున్నాం మనం ఏమన్నా వాళ్ళ కోసం ప్రయాస పడుతున్నామా వాళ్ళ కోసం ఏం భారం కలిగి ఉన్నాం మనం మనము దేవుని విధానంలో ఆయన చిత్తము నెరవేరుస్తున్నాం మనం ఇంకా మనకి ఇంకా ఇంకా మనం ఇంకా సంపూర్ణ జీవితాంతం నీ వయసు నీకు అనారోగ్యం అంతా నువ్వు ఇంకా సంపూర్ణలాగా మనం అయ్యేది ఎప్పుడు మనం ఎప్పుడు వీళ్ళందరినీ ఆయన ప్రేమలోకి నడిపించేది ఎప్పుడు ఈ ప్రేమను ఎప్పుడు మనం ప్రకటించాలా చూడండి మనం ఏ బారం కలిగి ఉన్నాము తండ్రి బారం కలిగి ఉన్నామా కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నిన్న నీ పొరుగువాణిని ప్రేమింపవలను వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి ఒక్క నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమిస్తే వాక్యము ఆయన ధర్మశాస్త్రం అంతటిని నువ్వు చూడండి ఈ ఒక్క వా ఒక్క ఆజ్ఞ నువ్వు పాటిస్తే నిన్ను నీ పొరుగువాన్ని నువ్వు దేవుని ఆజ్ఞలు మొత్తం పాటించిన అంటే నువ్వు ఆయన కలిగిన బిడ్డవి నువ్వు ఈ యొక్క ఆజ్ఞ తప్పిపోతే నువ్వు ఆయన ఆజ్ఞలే నెరవేర్చిన కాదు అయన ప్రణాళిక ఆయన ప్రేమని నువ్వు రుచి చూసిన వాడివే కానీ నువ్వు ఆయనకి ఏమీ ఇవ్వలేదన్నట్టు రుణం మనం ఏమి ఇవ్వట్లేదు మన తండ్రికి చూడండి ప్రేమ పదోవచనము ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు కనుక ప్రేమ కలిగి ధర్మశాస్త్రమును నెరవేర్చుటే చూడండి ప్రేమ పొరుగువానికి ఏం చేస్తదంట కీడు చెయ్యదంట కనుక మనల్ని ఏం కలిగి ఉండమంటున్నాడు దేవుడు తండ్రి ప్రేమ కలిగి ధర్మశాస్త్రమునే నెరవేర్చుట అంట చూడండి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు ప్రేమ లేకపోతేనే నువ్వు వాడితో మాటలతో వాడిని నువ్వు చిత్రహింసలు చేస్తావు వాణ్ణి నిందిస్తుంటావు దూషిస్తుంటావు సమాజ మందిరంలో తీసుకొచ్చి వాడి మీద నువ్వు విమర్శ చేస్తుంటావు వాడి మీద నువ్వు మనం చూడండి ప్రేమ ఉంటే వాడికి మనం ఎందుకు కీడు చేస్తాం ప్రేమ మన తండ్రి మన కీడు మేలు చేసిండా మన తండ్రి ఆ సిలువలో ఆయన మరణించి మనకి మేలు చేసిండా లేదా కీడు ఎవరు అనుభవించిండ్రు ఆయననే అనుభవించండు శ్రమలు ఎవరు అనుభవించిండ్రు ఎవరు సిలువలో మరణించిండ్రు ఎవరు సిలువలో రక్తాన్ని చెందించిండ్రు చెప్పండి ఆయననే కదా కీడుగా ఆయనను మార్చుకొని మేలులుగా మనల్ని మార్చిండు చూడండి తండ్రి ప్రేమ అంటే నువ్వు దేవుని పోలికలో ను ఉంటే దేవుని కుమారుడవు కుమార్తెవని నువ్వు అనుకుంటే నువ్వెట్లా ఉంటావు కీడు కలిగినా కూడా నువ్వు మేలుగా ఎంచుతావు మోస తీర్మానం అదే మోస ఎందుకు తీర్మానించుకున్నాడు ఈ లోక ఆశలు అనుభవించుట దేవుని ప్రజలలో శ్రమ అనుభవించుట మేలు అని తీర్మానించుకున్నాడు మోసే కాబట్టి మోసని దేవుడు ఎన్నుకున్నాడు ధర్మశాస్త్రాన్ని మోసే ఎందుకు ఇప్పించండు ఆ యొక్క ఆ ఇస్రాయల్ ప్రజలందరి మీద ఆయనని ఎందుకు అధికారిగా పెట్టాండు ఆయనని ఎందుకు చెప్పండి నాయకుడిగా పెట్టాండు మోసే కలిగిన తీర్మానం అది ఏం తీర్మానము ఆయన ప్రజలలో శ్రమ అనుభవించుట మేలంట ఎవరి శ్రమలలో ఆయన శ్రమలలోనా ఆయన కష్టంలో ఆయన అట్లా అనుకున్నాడా ఆయన జీవితం శ్రమ అనుభవించాలని అనుకున్నాడా లేకపోతే ఆయన తీర్మానం ఎట్లా ఉంది చూడండి సండ్రి పట్ల తీర్మానం చూడండి ఉంది ఆయన ప్రజలలో శ్రమ అనుభవించుట మేలు అంట మోసే తీర్మానము ఆయన శ్రమలలో ఆయన బిడ్డల శ్రమలలో అనుభవించుట మేలు అంటే ఆయన బిడ్డలంటే ఎవరు ఆయన తప్పిపోయిన పిల్లలు గొరెలు కాబట్టి ఆ తప్పిపోయిన గొర్రెలను మార్గం కనపడని గొర్రెలను మార్గానికి నడిపించడంలో ఏమైనా రాని అవి ఏ బాధ రాని ఏ శ్రమైనా రాని ఏ కష్టమైనా రాని అవి ఎలాంటి శ్రమలైనా రాని కానీ నాకు మేలు అన్నాడు ఎందుకు మేలు అన్నాడు తండ్రి భారం మోసే కలిగి ఉన్నాడు చూడండి కాబట్టి మోస అని దేవుడు ఎన్నుకున్నాడు ధర్మశాస్త్రాన్ని మోస మోసకి ఇచ్చిండు దేవుడు నీలో అలా తీర్మానం ఉందా చెప్పండి మనలో తీర్మానం ఉందా ఎట్లా నీ ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎట్లా నువ్వు దేవుని సేవలు వెలిగింపబడతావు నువ్వు ఇంకా పాలు తాగుతానే ఉన్నావు నీ జీవితము ఇంకా పాలు త్రాగుతూనే ఉంది నేను ఇంకా ఇంకా ఇంకా నీ నువ్వు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది దేవునిలో నీకు రక్షణ అనుభవం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని వాక్యం ఇంకా నువ్వు ఎప్పుడు బలపడతావు నీ వయసు అంతా అయిపోతుంది నువ్వు ఎప్పుడన్నా ఆయన నామంలో నువ్వు రక్షణ ఇచ్చినావా ఎవరికన్నా నీవు దేవుని ఎరిగి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నీ జీవితం ఈ దినం ఎన్ని సంవత్సరాల అయింది నువ్వు తండ్రిని అంగీకరించి ఆయన నామంలో మారు పొంది రక్షణ పొంది ఎవరిని నువ్వు సేవకులుగా తీర్మానించినావా చెప్పండి ఎవరినన్నా నువ్వు శిష్యులుగా చేసినావా నీ అనుభవంలో మన అనుభవంలో ఎవరిని నువ్వు శిష్యులుగా చేసినావా ఎవరినన్నా నువ్వు ఆయన నామంలో రక్షణ ఇచ్చినావా ఇంకా నీలో ఎప్పుడు పరిపూర్ణత ఇంకా ఎప్పుడు నీకు సంపూర్ణత కలిగేది ఇంకా నువ్వు ఎప్పుడు బలపడతావు ఎప్పుడు పాలు స్థితి నుంచి ఎవరిన స్థితికి నువ్వు రాగలవు ఇంకా నీకు ఎంత సమయం కావాలా ఈ దినం దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాడు మీకు ఇంకా ఎంత సమయం కావాలా ఆయనలో పరిపూర్ణత అవ్వడానికి ఆయనలో మీరు సంపూర్ణత అవ్వడానికి మీకు ఇంకా ఎంత సమయం కావాలా ఆయన అతి సమీపంగా ఉన్నాడు కోత విస్తారమే పనివారు కొద్దిమందే ఉన్నారు కోత విస్తారం అంటే గొప్ప జన సాదృశ్యం వాళ్ళు వాళ్ళంతా కోత విస్తారం అయినంటే వాళ్ళంతా సత్యంలో లేరు పడిపోయి ఉన్నారు వాళ్ళలో ఆత్మ ఆరిపోయింది అంతా ఆ దట్టసర్పం చేతిలో చెక్కబడి ఉన్నారు వాళ్ళు కోత విస్తారమే అంటే ఇది కోత విస్తారమని ఎందుకు దేవుడు అన్నాడు ఆ గొప్ప జన సమూహానికి సాదృశము కానీ పనివారు కొద్దిమంది అంట ఆ పనివారు నువ్వే నేనే మనమే ఆ పనివారమైన మనము ఇంకా పరిపూర్ణత ఇంకా సంపూర్ణత నువ్వు ఇంకా దేవుణంలో ఎప్పుడు ఎదుగుతావు నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తావు అక్కడ చూస్తే అందరూ నశించిపోతున్నారు కదా తండ్రి ఆత్మ ఘోషిస్తుంది ఆ సత్యం తెలిసిన నువ్వేమో ప్రయాస సత్యమే తెలియని వాళ్ళు రకరకాల విధానాల్లో మతపరమైనంగా ఆచారబద్ధకంగా నశించిపోతున్నారు వాళ్ళు నశించిపోయే వాళ్ళండి వెతికి వచ్చిన వాడు మన తండ్రి అది భారం కలిగిన నువ్వేమో ఇంకా నేను పరిపూర్ణత అవ్వాలా ఇంకా సంపూర్ణత అవ్వాలని నువ్వు తీర్మానించుకొని నువ్వు ఇంకెంతకాలం నీకు సమయం కావాలా ఈ దినం దేవుని బిడ్డలకి ఇంకా ఎంత సమయం కావాలా మీరు ఆయన నామంలో స్వార్థ ప్రకటించడానికి చూడండి ప్రేమ అంట ఏం చేస్తుందంట పొరుగు కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట అంట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చటే చూడండి ప్రేమ లేకపోతే నీకు ఎందుకు నువ్వు శ్రమలు అనుభవిస్తావు మోసేకి ఆయన బిడ్డల పట్ల ఆయన ఏర్పరిచిన ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉంది కాబట్టే కదా మోసే నేను శ్రమ అనుభవించటం మేలు అని తీర్మానించుకున్నాడు ఆయన బిడ్డలంటే ఎవరు ఈ గొప్ప జన సమూహం ఎవరు వాళ్ళంతా ఎవరు బిడ్డలు తండ్రి బిడ్డలు కాదా ఆయన నామంలో తండ్రిని అంగీకరించి ఆయన నామంలో రక్షణ పొందిన వాళ్ళు కాదా ఒకప్పుడు ఆయన నామంలో విలిగింపబడిన వాళ్ళు కాదా వాళ్ళు ఎవరు ఆయన బిడ్డలే ఆ బిడ్డలు ఈ రోజు త్రోవ తప్పిపోయినా ఉన్నారు మార్గము తారీగా గొర్రెల వల్లే ఉన్నారు ను కాపరైన వాడివి సత్యం తెలిసిన ను ఆ కాపరైన వాడివి ను వెళ్ళి ఆ గొర్రెరలన్నీ చేర్చుకొని తండ్రి దగ్గర తీసుకోవాల్సిన నువ్వేమో నాకు ఇంకా సమయం కావాలా నేను ఇంకా పరిపూర్ణత అవ్వాలా నేను ఇంకా సంపూర్ణత అవ్వాలా ఇంకా నేను దేవుని గిఫ్ట్స్ పొందుకోవాలా నువ్వు గిఫ్ట్స్ పొందుకోవాలని ఇంకా నువ్వు ఇట్లా నువ్వు గిఫ్ట్స్ నీకు ఆల్రెడీ ఉన్నాయి నువ్వు వెళ్తాయి కదా నీకు అవన్నీ కనిపించేది ఇప్పుడు మోసే ఇస్రాయేల్ ప్రజలను తీసుకొని నడిపించుకుంటూ వెళ్ళాడు మార్గం ఎన్నో అనుభవాలు ఎదురైనాయి అవన్నిటి నుంచి ఎవరికి విజయం ఇచ్చాడు మోసేకి ముందు తెలుసా ముందు పోతే సముద్రం అడ్డం వస్తుంది అని తెలుసా ఆ ఇస్రాయల్ ప్రజలను తీసుకొని మోసే ఆయన నడిపించుకొని పోయినప్పుడు దేవుడు కలిగిన భారం ఆయన పిలుపును బట్టి మోస వెళ్ళినప్పుడు మోసకు తెలుసా ఎర్ర సముద్రం వస్తుందని అడ్డు ఆహారం లేక నీళ్లు లేక రకరకాల బాధలు అనుభవిస్తామని మోసకి ఏమన్నా తెలుసా కేవలం ఆయన కలిగిండు పిలిచిండు ఇస్రాయల్ ప్రజలను తీసుకొని వెళ్ళమండు వెళ్ళిండు ఎక్కడ ఇంకా వెనక ముందు ఆలోచించాల నేను ముందు పోతే శ్రమలు వస్తాయేమో వాటన్నిటిని ఇంకా నేను జయించాలేమో వాటన్నింటిని ఇంకా నేను ఎదుర్కోవాలేమో నాకు ఇంకా సమయం కావాలని మోస అన్నాడా దేవుని బిడ్డలు తీసుకుని వెళ్ళిండు మార్గంలో ఆయన వెళ్తుంటే రకరకాల ముళ్ళు ఎదురైనా రకరకాల శ్రమలు ఎదురైనవి వాటి అన్నిటి నుంచి ఎవరు విజయం ఇచ్చండ్రు నా తండ్రి మీకు ఆయన విజయం ఇవ్వలేదా ఇస్రాయిల్ ప్రజలకి ఈ దినం నువ్వు ఈ రీతిగా తీర్మానించుకుంటే నా తండ్రి నీకు విజయం ఇవ్వడా నువ్వు ఇంకా పరిపూర్ణత కాలేదు నేను ఇంకా సంపూర్ణత కావాలి నేను ఇంకా హీలింగ్ గిఫ్ట్స్ పొందుకోవాలా నేను ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా నువ్వు ఎప్పుడూ దేవుని సేవ వెలిగిస్తావు ఆయన మనకు అతి సమీపంగా ఉన్నాడు ఆయన మనకి ఆయన అతి సమీపంగానే ఉన్నాడు మనమేమో భారం కలిగిన మనం ఇంకా ఇంకా ఇంకా ఇంకా బలపడాలా ఇంకా ఎదగాల నువ్వు ఇంకా పాలు తాగే స్థితి నుంచి నువ్వు అనుభవం నీ రక్షణ అనుభవం ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని విధానంలో నువ్వు పెరిగి మీకు ఇంకా ఎంత సమయం కావాలా ఇంకా ఎన్నిసార్లు దేవుడు ఆయన స్వరంతో నేను వినిపించాలా నీ హృదయం ఇంకా ఎప్పుడు సంపూర్ణత పరిపూర్ణత అవుతుంది ఆయన తిరిగి వచ్చిన దాకా కూడా నువ్వు ఇట్లనే తీర్మానించుకుంటే నశించిపోతున్నారే ఆయన బిడ్డలందరూ కోత విస్తారమే పనివారు కొద్దివారు అన్నాడు ఆ కొద్దివారు మనమేమో ఆ బిడ్డలందరూ నశించిపోతున్నారే గొప్ప జన సమూహము చనిపోతున్నారు వాళ్ళందరూ చనిపోవడం తండ్రి చిత్తమా వాళ్ళందరూ చనిపోవడానికి ఆ తండ్రి ఆ పరమును వీడి లోకానికి దిగి వచ్చి శిల్వ శ్రమ భారాన్ని మోసింది ఎందుకు మన అందరం ఆయనతో ఉండాలనే కదా కాబట్టి మనమంతా సహోదరుడు ఓ రీతిగా మనం లోక ఉపమాన రీతిగా చూస్తే మన సహోదరుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సహోదరుడే ఉన్నాడు వాడు చనిపోతాడని నీకు తెలిస్తే వాడు ఏదైనా రోగంతో వచ్చాడు వాడికి ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి వల్ల వాడు మరణిస్తాడని నీకు తెలిసింది వాడు చచ్చిపోతాడని నువ్వు విడిచిపెడతావా ఆ రోగాన్ని ఆ వ్యాధిని నేను నయం చేయాలని నువ్వు పరిగెత్తతవా పరిగెత్తావా లేదా దాన్ని ఎట్లాగైనా రకరకాల డాక్టర్స్ ను కలుస్తావు రకరకాల దేశాలు వెళ్తావు నీ బిడ్డ నీ సహోదరుడే కదా గొప్ప గొప్ప జనసమూహం అంతా ఎవరు తండ్రి బిడ్డలు కాదా వాళ్ళు నువ్వు సహోదరుడివి వాడేమో వ్యాధి అంటే వాడు సత్యంలో లేడు నువ్వు సత్యంలో ఉన్నావు నువ్వు సత్యంలో ఉన్నా నువ్వు సత్యంలో లేని వాడి కోసం నువ్వు ఎక్కడ ప్రయాస పడుతున్నావు మనం ఎక్కడ ప్రయాస పడుతున్నాను చూడండి మనము ప్రయాసం మనలో ఉందా మోస కూడా ఆ దినం నేను ఇంకా పరిపూర్ణత అవ్వాలని సంపూర్ణత అవుతాను అప్పుడే నేను ఇస్రాయల్ ప్రజలు తీసుకెళ్తానని చెప్పిండా దేవుడికి యహో ఏలియా చెప్పిం నీ శక్తి కలిగిన భారం ఉందన్నాడు వెళ్ళిపోయిండు ఒక్క పూట అన్నంతో నలభై దినాలు ఉన్నాయని దేవుడు తన దాసుడు ద్వారా చూపించిండు ఎట్లా నలభై దినాలు ఉండగలిగిండు అది నువ్వు నీ తీర్మానం నువ్వు వెళ్తుంటే మార్గంలో నీకు అన్ని అనుభవిస్తాయి నువ్వు అటన్నిటినీ తండ్రి చేయిస్తాడు నువ్వు అసలుకి అడుగే వేయవు నువ్వు అడుగే కదా ముందుకు వెళ్తుంటేనే కదా నువ్వు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఆయన గమ్యాన్ని చేరుకున్నది అడుగే వేయలేదు మనం ఇంకా మనం ఎవరిని శిష్యులుగా చేయలేదు ఎవరికి రక్షణ ఇవ్వలేదు ఇంకా మనము చూడండి ఇక్కడ ఏం చెప్తుండడు ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుట ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చాలంటే ప్రయాసపడు నువ్వు ప్రేమ కలిగి ప్రయాసపడు గొప్ప జను సమూహానికి వాళ్ళు నశించుకోవడం తండ్రి చిత్తము కాదు ఆయన అందరి కోసం శిలువ మోసేండు మనకి ఎందుకు ఆయన ఈ రోజు మనం సత్యాన్ని చూడగలుగుతున్నాం ఎందుకు ఆయనని ఎరుగలుగుతున్నాం ఎందుకు మనము ఈ దినం క్షేమంగా ఉన్నాము మనల్ని ఎందుకు పెట్టిండంటే ఆ పడిపోయిన వాళ్ళని మనం లేవనెత్తడానికి అందుకు దేవుడు మనల్ని దినం సజీవ లెక్కలో పెట్టిండు ఆయన సత్యాన్ని మనకి ప్రకటిస్తుండు ఎందుకు అది విని నువ్వు నివు జాగ్రత్త పడడానికి కాదు ఆ జాగ్రత్త లేనివాడికి జాగ్రత్త చూపించడానికే దేవుడు నీకు సత్యాన్ని చూపిస్తుండు కానీ నువ్వేం చేస్తున్నావు నీ తీర్మానం ఎట్లా ఉంది నువ్వు ఏ భారం కలిగి ఉన్నావు ఇంకా చూడండి పదకొండవ వచ్చిన మీరు కాలం కాలము ఎరిగి నిద్ర మేలుకు నువ్వు తెలుసుకొని అలాగూ చేయుట చేయుడి మనము విశ్వాసములైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపంగా ఉన్నది మనం కాలము నిరిగి నిద్ర మిలుకొని వీళ్ళని తెలుసుకొని ఇంకా నువ్వు నిద్రమత్తులోనే ఉన్నావు నాకు ఇంకా హీలింగ్ గిఫ్ట్స్ లేదు నేను ఇంకా దేవుని వాక్యంలో బలపడలేదు నేను ఇంకా సంపన్నులు కాలేదు అని నువ్వేమైపో నీకు ఆల్రెడీ శక్తి ఉంది తండ్రి ఆత్మ నీలో ఉంది కానీ నీకే తెలియట్లా తండ్రి ఆత్మ ఉందో లేదో నువ్వు వెళితే కదా నీ తండ్రి ఆత్మ నీలో నుంచి బయటపడేది ఇప్పుడు మన ప్రభు ఆయన ఉపవాసం ఉన్నాడు తండ్రి ఆయన అపవాది సాతంతో శోధింపబడి జయించి ఆయన శివార్త ప్రారంభించడం స్టార్ట్ అయినప్పటి నుంచే కదా దయ్యములు రోగములు మరణాలు అవన్నీ ఎట్లా సాదృశ్యమని ఆయన వెళుతుంటే ఆయన తండ్రి నువ్వు ఆ భారం కలిగి ఉంటే నువ్వు ఆ రీతిగా అవుతావు నువ్వు అసలు వెళ్ళడమే లేదు నువ్వు ఎట్లా చేయగలుగుతావు దేవుని విధానము వెళుతుంటేనే కదా ఎదురయ్యేది సమస్యలు ఎదురయ్యేది శ్రమలు ఎదురయ్యేది ఆ దేవుని మేలుడు మనం చూస్తే ఆయన యుద్ధంకి వెళ్ళమంటే యోహశివ యుద్ధం చేస్తే యోహశివ యుద్ధం చేసి ఆ లాస్ట్ స్థితిలో కూడా ప్రార్థన చేస్తే సూర్యచంద్రుని నా పిండా లేడా నువ్వు యుద్ధం అంటే దేనికి సాదృశం ఆయన సువార్తని ఆయన భారం కలిగి నువ్వు స్వార్థని ప్రకటించడమే కదా యుద్ధముతో సాదృశ్యము ఆ యుద్ధము చేస్తుంటే నువ్వు అపజయంలో ఉన్న నీ పరిస్థితి ఏదైనా నువ్వు అప్పుడు మర్ర తండ్రి నీకు సమీపంగా ఉండడా యహోశువాకి తోడైన దేవుడు నీకు తోడై ఉండడా మోసాన్ని నడిపించిన దేవుడు నీకు తోడై గాడా ఇవన్నీ లేఖనాలు ఇవన్నీ కదల కాదు కదా ఇందులో ప్రతి ప్రవచనము ప్రతి జీవము ఉంది ఆయన రక్తము ప్రతి జీవముంది ఈ ప్రవచనంలో కానీ నువ్వేమనుకున్నావు అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరుగుతాయా అంటే అప్పుడు కలిగిన తండ్రి ఇప్పుడు నీకు కలిగి లేడా అప్పట్లో ఉన్న వాళ్ళ విశ్వాసము మన పితరులకి ఉన్న విశ్వాసం మనకి లేదు మనము ఐక విచార వల్ల తిండి వల్ల ఎట్లా విశ్వాసం ఉంటుంది ఎట్లా మనకి భారం ఉంటుంది చూడండి మోశని నడిపించిన దేవుడు యహోష్ వాళ్ళని నడిపించండు ఆయన బిడ్డలందరినీ నడిపించండు ఆయన మార్గంలో నువ్వు ఆ మార్గంలో వచ్చిన ప్రతి ప్రతి శ్రమను తప్పించే దేవుడు ఆయనే కదా నీ ముందు నడుస్తాడు ఆయన నువ్వు కదిలితే నువ్వు కదలకపోతే ఎట్లా నడు ఆయన నీ ఎంట నడుస్తాడు చెప్పండి నువ్వు ముందుకు ఒక అడుగు వేసి నువ్వు ముందుకు వెళ్తుంటే నీ ప్రతి అడుగులో ఆయన అడుగు కూడా పడతది అసలు నువ్వు అడుగే వేయట్లేదు నువ్వు ప్రార్థిస్తూనే ఉన్నవు గొప్ప జన సమూహ వాళ్ళ కోసం ఏనాడు మనం ప్రాయసపడ్డారు చెప్పండి తండ్రివి వాళ్ళంతా ఎవరు నీ సహోదరులు కాదా వాళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు పరిగెత్తావా వాళ్ళ కోసం నువ్వు పరిగెత్తవా లేదా నువ్వు ఎక్కడ పరిగెత్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తే కొడతారు తేడతారు మనల్ని వినరు హింసిస్తారు ఇవి చూసి మనం వెనకడుగేస్తున్నాం కానీ ఇవి ఆయన ఏమంటుండు కీడు కూడా అనుభవించిండు తండ్రి ఎందుకు మనకి మేలు ఇవ్వడానికి నువ్వు అలా తీర్మానించుకో నీకు కీడు కలిగిన నీ మేలు ఎంతమందికి మార్గం చూపిస్తుంది ఎంతమందిని బంధకాల్లో చిక్కబడి ఉన్న వాళ్ళనికి విడుదలైస్తుంది చూడండి ఆ తీర్మానం ఎక్కడ ఉంది ఈ దినం దేవుని బిడ్డల్లో సత్యం తెలిసిన వాళ్ళు ఇదే రీతిగా ఉన్నారు సత్యం తెలియని అదే రీతిగా ఉన్నాడు ఎక్కడ ఆయన స్వార్థ ప్రకటించబడుతుంది ఈ రక్షణ మనకు సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము చూడండి రాత్రి చాలా గడిచి పగలు పగలు దేనికి సాదృశ్యం తండ్రికి సాదృశ్యం వెలుతురు మన ప్రభుకి మన తండ్రికి సాదృశ్యం చూడండి రాత్రి చాలా గడిచి పగలంట సమీపంగా ఉన్నది చూడండి తండ్రి అతి సమీపంగా మనకు ఉన్నాడు ఇంకా మనం చీకటిలో ఉన్నాం కానీ ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగు మనకి సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి అంధకారం అంటే చీకటి చీకటి అంటే ఇక్కడ ఏం దేవుడు చెప్తాడు శరీర క్రియలను విడిచి శరీర క్రియలు ఏముంటాయి జారత్వము ఆపవిత్రత కామకత్వము కోపము ద్వేషము విగ్రహారాధన వ్యభిచారం చేయడం నరహత్య చేయడం దొంగిలించడం ఆశించడం ఇవన్నీ అంధకార క్రియలు వాటిని ఏమనమంటున్నాడు తండ్రి విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము ఇక్కడ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అంటే నువ్వు ఆయన ప్రేమను ధరించుకోవాలా ను ఆయన ప్రేమను కలిగి ఉండాలా ఆయన కలిగిన భారమును కలిగి ఉండాలా ఆయన భారమును కలిగి ఉండాలా ఆయన ప్రేమను కలిగి ఉండాలా నీలో ఆయన భారమే లేకుండా ఆయన ప్రేమ లేకుండా నువ్వు ఆయన సువార్థని మనం ప్రకటించి మనము మనమే ఆయన సువార్థని మనము మనమే బోధించుకుంటే అది ఎట్లా దేవునికి మనం కృతజ్ఞత అవుతుంది నువ్వు చూసినావు ఇప్పుడు ఒక రీతిగా చూస్తే ఒక మనకి ఇప్పుడు చంద్రశేఖరరావు అన్న నాకు ఒక విషయం చెప్పిండు కొబ్బరి గురించి అది నేను వాడినాను దాని వల్ల నాకు అద్భుతంగా రిజల్ట్ వచ్చింది నేను చిన్న బ్రదర్కి చుట్టుపక్కల బ్రదర్లకి శ్రావణ బ్రదర్కి అందరికీ ఎందుకు చెప్పినాను దాని మేలు నేను పొందినాననే కదా నా ప్రయాసంతో నేను అందరికీ చెప్తున్నాను కదా ఇక్కడ దేవుని ప్రేమని నువ్వు చూసి నువ్వు ఆ రుచిని అందరికీ చూపిపోతాయి ఎట్లా నువ్వు ఎరిగిన సత్యాన్ని నువ్వు ఎరిగిన ఆయన రక్షణని నువ్వు పెరిగిన ఆయన గొప్ప మాధుర్యమైన మకరందమైన మాటలను నువ్వేమో సీతకొక చిలుకలాగా ఆస్వాదించినావు నువ్వు సీతాకొక చిలుకలాగా ఆయన మాటల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తున్నాము ఆస్వాదించిన మనము అందరూ కూడా అలా ఆస్వాదించాలి కదా మనం వెళ్తున్నామా చెప్పండి మనలో నిజంగా భారం కలిగి ఉందా చూడండి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము నువ్వు ఆయన ప్రేమని ధరించుకుంటే నువ్వు శ్రమలు నీకు కీడు దాన్ని నువ్వు మేలుగా మార్చుకుంటావు నీలో ప్రేమ ఉండాలా నికు ప్రేమ లేకపోతే నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయలేవు ఎట్లా త్యాగం చేయగలవు నువ్వు పది రూపాయలు పక్కనోడికి నువ్వు పెట్టడానికే ఇష్టపడలేవు అలాంటిది నీ లైఫ్ ని ఎవరి కోసం సాక్రిఫైస్ చేయగలవా తండ్రికి నువ్వు సాక్రిఫై చేయగలవా నీ జీవితాన్ని సాక్రిఫైజ్ అంటే ఏంది అది మరణమైనా కావచ్చు శ్రమలైనా కావచ్చు నువ్వు వెళుతుంటే ఎన్నో అవమానాలైనా కావచ్చు ఎన్నో నిందలైనా కావచ్చు నిన్ను హింసించవచ్చు నిన్ను చిత్ర చేయొచ్చు నిన్ను ఏ రకంగాైనా చేయొచ్చు కానీ ప్రేమ లేకపోతే నువ్వు ఇంత సాహసం చేయలేవు కదా నేను ఎందుకు వాళ్ళ గురించి నేను ఇంత ప్రయాసపడాలా నాకేమొస్తుంది వాడి గురించి నేను ఎందుకు శ్రమపడాలా కానీ నువ్వు ఇట్లా శరీర క్రియలు ఉన్నవాడు ఎందుకు ముందుకు వెళ్తాడు చెప్పండి తండ్రి భారం ఎట్లా కలిగి ఉంటారు శరీర క్రియలు కలిగిన ఎదుటి వారి కోసం ఎట్లా ఎదుటి వారితో వాడు ఏదో కఠినంగా రెండు మాటలు మాట్లాడుండొచ్చు వాడికి బుద్ధి లేకపోవడం వల్లనో జ్ఞానం లేకపోవడం వలన దేవుని సత్యం వాడు రెండు మాటలు అంటేనే నువ్వు హృదయాన్ని కఠినపరుచుకొని వాడిని జీవితాంతం నువ్వు వెళ్ళేస్తుంటవే ఇంకా నువ్వు వాడి కోసం ఎక్కడ ప్రేమ చూపిస్తావు కానీ వాడి కోసం దేవుడు ఏం కలిగి ఉండమంటున్నాడు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు అది ఎట్లా సాదృశ్యం అవుతుంది చెప్పండి ప్రేమ ఎట్లా వస్తది మన హృదయంలోకి మనం శారీరకంగా ఉంటే మనలో ప్రేమ వస్తుందా మన శరీర క్రియలను విసర్జిస్తే తండ్రిలో నువ్వు ఉంటే ఆయన ప్రేమ నీలో వస్తుంది అప్పుడు నువ్వు అందరి కోసం ప్రయాస పడాలనే కలిగి ఉంటావు నువ్వు అప్పుడు తీర్మానించుకుంటావు నీలో ప్రేమనే లేకపోతే నువ్వు ఎట్లా చెప్పండి నువ్వు ఎదుటి వారి ఉంటే నువ్వు చూస్తుంటావు కానీ మనకెందుకులే మన పక్కన కూడా పడిపోయినా మనకెందుకు అందరూ ఎట్లా అయిపోతే మనకెందుకు మనము క్షేమంగా ఉన్నాము మనం సురక్షితంగా కాపాడబడ్డాము మనకి సమృద్ధిగా ఉంది కాబట్టి ఈ తీర్మానాలు ఈ లోకస్తులు ఎట్లా ఏర్పరచుకుంటారు ఎవడెట్లా అయితే నాకెందుకు ఎవడెట్లా నాశనం అయితే నాకెందుకు అట్లా తీర్మానించుకునే కదా ఈ లోకం ఈరోజు ఈ కోవిడ్కి హాస్పిటల్లో అందరూ ఎక్కడ ప్రేమ ఉంది చెప్పండి ఎక్కడ ఎవరిలో త్యాగం ఉంది ఎవరిలో ఎవరికి ఉంది చెప్పండి లోకమంతా ధనాపేక్ష కలిగి లేరా ధనాపేక్ష కలిగితే నువ్వు ఎదుటి వాడికి ఎట్లా సహాయపడగలవు నీ వస్త్రములు వాడికి ఎట్లా ఇవ్వగలవు దరిద్రులైన వాళ్ళ ఇంటిని ఎట్లా చేర్చుకుంటావు ఆకలు కొన్నవాడికి నువ్వు ఆకలి ఎట్లా పెట్టగలుగుతావు దాహం కొని ఉన్నవాడికి నువ్వు దాహం ఎట్లా తీరుస్తావు నీళ్ళ ధనాపేక్ష ఉంటే ఆ వస్త్రాలు నువ్వు ఇవ్వగలుగుతావా ఒక పై రూపాయలు ఎవరికన్నా మనం వీయగలుగుతామా ఎట్లా అవన్నీ శరీర క్రియలు కలిగి ఉంటే మనం ఎట్లా చేయగలము కానీ నువ్వు తండ్రి ప్రేమ నీలో ఉంటే నువ్వు చేయగలవు నువ్వు నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి నువ్వు సైలెంట్గానే ఉండిపోతాం ఎందుకు నాకు దేవుడు ఉండడు నన్ను ఎట్లాగైనా అనే తీర్మానం అలా అలాంటి పవర్ మనకు వస్తుంది మనము మన దగ్గర ఉన్న ఈ సమస్తం పోయినా కానీ ఏబు జీవితంలో సమస్తం ఆయన ఎందుకు ఆయనకు పోయినా కానీ ఆయన దేవుడి మీద భారం కలిగి లేడు ఆయన ఖచ్చితంగా ఆయననే ఇచ్చిండు అన్నాడు ఆయననే తీసుకున్నాడు ఈ ఈ భారాలు మనకు కలిగి ఉంటాయి దేవుని బిడ్డలు ఈ లేఖనల్లో ఈ పత్రికల్లో ఉన్న బిడ్డల తీర్మానం వాళ్ళ జీవితం మనకు ఉంటుంది అపస్తుడైన పౌలు కూడా హింసించిండు ఎందుకు జ్ఞానం లేక సత్యం తెలియక ఆయన మార్గం తెలియక కానీ ఆ అపస్తుడైన పౌలతో తండ్రి ఆయన స్వరం వినిపించినప్పుడు ఆయనకున్న నేత్రములకు కనుగింపు కలిగినప్పుడు ఆయన ఎట్లా మారిపోయిండు ఒకప్పుడు ఆయన బిడ్డలను చిత్ర చేసిన ఆయన అదే బిడ్డల కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకోలేదా చూడండి పౌలు జీవితము శరీరకంగా ఉన్నప్పుడేమో ఆయన బిడ్డలను చిత్ర చేసిండు పౌలు తెలియదు ఆయనకు సత్యం ఆయన తండ్రి ఆయన శరీరకంగానే తండ్రిని చూసేడు ఆయన సిలువను తృణీకరించండు ఆయన చూడండి ఆయన బిడ్డ కానీ ఆయన బిడ్డలను చిత్ర హింసలు చేసి హింసిస్తూ హింసిస్తున్నప్పుడు తండ్రి ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఆయన నేత్రములకు ఉన్న స్వస్థత కనువింపు కలిగిందో చూడండి ఒకప్పుడు హింసించిన ఆయన ఎట్లా మారిపోయిండు చూడండి ఎట్లా మారిపోయిండు ఎదుటివారి కోసము ఒక్క ఆత్మ కోసమైన తనకు ఉన్నయన్ని వదులుకున్నాడు తన వివాహాన్ని వదులుకున్నాడు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నిటిని సమస్తాన్ని ఒక్కోటొక్కటి త్యాగం చేసిండు చూడండి శరీరకంగా ఉన్నవాడప్పుడేమో హింసించిండు పౌలు తండ్రిని ఎరిగి తండ్రితో మాట్ తండ్రి అతనితో మాట్లాడి ఆ తండ్రి ఆయనకి స్వస్థతనిచ్చినప్పుడు ఆయన పాపములకు ఆయన నిజమైన దేవుడని సత్యం ఎరిగినప్పుడు ఎట్లా త్యాగమూర్తిలాగా మారిపోయిండు పౌలు చూడండి ఆ ప్రేమ ఎట్లా ఎవరి నుంచి వచ్చింది మన తండ్రి ఏసయ్య ఆయననే కదా ప్రేమ కలిగిన తండ్రి ఆయన నమ్మినప్పుడు నువ్వు ఆయనని నిజంగా నీ హృదయపూర్వకంగా నువ్వు తండ్రిని స్వీకరించినప్పుడు నీలో శరీర క్రియలు ఎక్కడ ఉంటాయి నీలో తండ్రి ప్రేమ ఉంటుంది కాబట్టి ఒకప్పుడు హింసించిన పౌలు అదే హింసించిన వాళ్ళ కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేసిండు కేవలం ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమ ఇచ్చింది ఎవరు మన తండ్రి చూడండి మనలో ప్రేమ ఉండకపోతే మనం ఎట్లా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం ఎట్లా దేవుని బిడ్డలం కాబట్టి ఆయన ఆయన బిడ్డలను హింసించిన పౌలు అదే ప్రేమ కలిగి అదే బిడ్డల కోసం ఆయన ఎంతగా ప్రయాసపడి తన కాలం ముగించేంత వరకు పత్రికలు రాస్తూనే ఉన్నాడు మనం చూస్తే కొత్త నిబంధనలు పౌలు రాసిన పత్రికలు ఎవరు రాయలా పౌలు ఎవరు చిత్రహింసలు చేయాల ఆయన బిడ్డల్ని చూడండి పౌలు జీవితం ఎట్లా ఉంది ఆయనని సత్యం ఎరగనప్పుడేమో అంత పాపిష్టి వాళ్ళలాగా ఉన్నాడు ఆయనలో ఎంత పాపం ఉంది పౌలులో ఆయన బిడ్డల్ని హింసించి ఆయన నామాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ అలాంటి పౌలుని ఆయన మాట్లాడి ఆయన ప్రేమను ఇచ్చి అదే పౌలుని ఆయన ఎంత ఉన్నత స్థితికి ఇచ్చండి ఈ లేఖనాలు చూస్తే ఆయన రాసిన పత్రికలు ఎన్ని పత్రికలు ఎంత సత్యము ఆయన ద్వారా దేవుడు మాట్లాడిండు ఒకప్పుడు శరీరకంగా ఉన్నప్పుడేమో హింసించిండు ఆయనని నిజంగా ప్రేమించి ఆయన ప్రేమను పొందుకొని ఆ ప్రేమ కోసం ఆయన ఎంతగా ఆయన జీవితంలో పౌలు ఎంతగా ప్రాయసపడి ఎట్లా ఇది సాధ్యం ప్రేమతోనే ప్రేమ లేకపోతే సాధ్యమే కాదు నువ్వు ఎంతగా నువ్వు దేవుని సేవలు ప్రార్థన చేయి ఉదయం నుంచి నైట్ పన్నెండింటి దాకా నువ్వు నీ జీవిత కాలం ఉపవాసం ఉండు నువ్వు బ్రతుకు దినములంతా ఆయనతో స్థుతించు కీర్తించు కానీ తండ్రి కలిగిన ప్రేమ లేకపోతే నువ్వేమి వ్యర్థమే కదా చూడండి ఎందుకు ఈ పెదవులు ఈ మనుషులు అంతా మనమంతా మన పెదవులతో ఆయన స్థుతిస్తాం ఘనపరుస్తాం గాని మన హృదయాలంతా తండ్రికి దగ్గరగా లేవంట ఎందుకు దగ్గరగా లేవు చెప్పండి మన హృదయాలు ఆయనకి దగ్గరగా మనలో ప్రేమ లేదు కఠిన హృదయం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం పేరుకు పాటలు పాడుతున్నాం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ఎక్కడ మనలో ప్రేమ లేదు మళ్ళీ అందుకే ఆయన మనల్ని చూసి ఉమ్మి చూడండి ఎందుకు ఉమ్మి చూడండి వేషధారకుడు విను నీకు సత్యం తెలిసి కూడా నువ్వు జీవితాన్ని ఇట్లా తీర్మానించుకొని నువ్వు కఠినంగా ఉండి నీ సహోదరుడు పట్ల ప్రేమ లేకుండా నీ పొరుగు వారి పట్ల ప్రేమ లేకుండా గొప్ప సమూహం పట్ల ప్రేమ లేకుండా వాళ్ళ కోసం నువ్వు భారం కలిగి ఉండకుండా నువ్వు ప్రేమ కలిగి ఉండకుండా నువ్వు ప్రార్థించి స్వార్థ ప్రకటించి ఆయనకి నువ్వు మరపెడితే ఎందుకు దేనికి ఆ మర్ర దేనికి ఉపయోగం ఎవరికి ఉపయోగకరం చెప్పండి నువ్వు కఠిన హృదయంతో ప్రార్థించి ఆ కఠిన హృదయానికి నువ్వు మరపెడితే అది ఎవరికి లాభం ఎవరికి అది మేలు నీలో ప్రేమ ఉండి నువ్వు మరపెడితే తండ్రి ఆత్మ నీలో దిగి వచ్చి ఆ ప్రేమను అందరికీ ఆయననే నీ ముందు నడుస్తాడు నువ్వు కఠిన హృదయంతో మొరపెడుతున్నావు ఆయన సత్యానికి చోటీయకుండా నువ్వు వచ్చి ఆయన మొరపెడుతున్నావు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు ఏం ఇలాభం దానివల్ల చూడండి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను కోకిరి శ్రేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకోమన్నట్టు మెట్టుకు ప్రభు అయిన యేసు చూడండి ఈ లోకస్తులు అల్లారితో కూడిన ఆటపాటలు చూడండి మొత్తైన లేక కామ విలాసాలు పోకిరి శ్రేష్టలు కలహాలు మత్సరములు చూడండి ఇవన్నీ ఈ లోకంలో శరీర క్రియలు కాదా ఇవన్నీ ఎవరికి సాదృశ్యం దేవుని బిడ్డలకు సాదృశ్యమా కాదు కదా ఈ లోకస్తులకు సాదృశ్యం ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో ఉంటే ఇవన్నీ గుణగానాలు తండ్రిని ప్రేమించిన వాళ్ళలో ఈ గుణాలు ఉండవు చూడండి ఈ గుణగానాలు కలిగి నువ్వు మొరపెడితే ఏమి ప్రయాసము చూడండి నువ్వు ఈ దేవునికి విధానంలో నువ్వు నడిస్తే ఏం లాభం చూడండి పద్నాలుగో వచనము మెట్టుకు ప్రభువైన ఏస్తు క్రీస్తును ధరించుకొనిన వారై చూడండి తండ్రిని మీరు ధరించుకోవాలా తండ్రిని కలిగిన ప్రేమను నువ్వు నీలో ప్రేమ ఉంటే నీలో ఆటోమేటిక్గా ఆయన కృపావరమలు ఉంటాయి నీలో ప్రేమ ఉంటే ఆటోమేటిక్ నీలో ఆయన పరిశుద్ధాత్మ ఉంటుంది నీలో ప్రేమ ఉంటే మోస కానీ దేవుని కోసం ప్రయాస పడినట్టు ఆయన పితరులు కానీ ఆయన శిష్యులు కానీ వాళ్ళు పౌలు కానీ వీళ్ళు ఏ రీతిగా అయితే ఆయన కోసం ప్రయాస వాళ్ళ జీవితంలో ఏ రీతిగా అయితే గొప్ప కార్యాలు జరిగినాయో నీ జీవితంలో కూడా అవి జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ ఎవరి పట్ల కలిగి ఉండాలా ఆయన బిడ్డల పట్ల కలిగి ఉండాలా ఆయన బిడ్డలు ఎవరు రక్షణ పొందిన ప్రతి ఆయన బిడ్డలే కదా ఆయన రక్తంలో కడగబడిన వాడు ఆయన బిడ్డే కదా ఆ బిడ్డ ఈరోజు తప్పిపోయిన గొర్రె ఉన్నావు నువ్వేమో తండ్రి దగ్గర తప్పిపోకుండా ఉన్నావు కాబట్టి తప్పిపోయిన గొర్రె కోసం తండ్రి వెతికినట్టు నువ్వు కూడా తండ్రి కోసం నువ్వు వెళ్ళి కాయాలా ఆ గొర్రెల కోసం నువ్వు పరిగెత్తాలా మన పిలుపు ఎందుకు దేవుడు పిలిచిండు తప్పిపోయిన గొర్రెల కోసమే కదా ఇప్పుడు మనము దేవుడు ఎందుకు ఆయన పేతురుని ఎందుకు ఆయన శిష్యులని ఇప్పుడు ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం బహు కష్టంగా ఉనింది అది చాలా ప్రాయాస్తో కూడింది ఇప్పుడు అలా విమానాలు లేవు ఇప్పుడు అలా రైళ్లు లేవు ఇప్పుడు అలా ఏ సౌకర్యాలు లేవు అయినా ఆయన బిడ్డలు ఖండాలు ఖండాలు సముద్రాలు దాటొచ్చి ఈ దినం నీకు సువార్త ప్రకటిస్తా నువ్వు ఎరగలేదా వాళ్ళు అంత కలిగినప్పుడు నీకేది ఆ భారం నువ్వు ఎక్కడ ప్రయాసపడుతున్నావు దేవునికి నువ్వు జీవితము నువ్వు ఇన్ని సంవత్సరాలు అయింది దేవుణ్ణి ఎరిగి నువ్వు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరం ఇంతవరకు ఒక్కడికైనా నువ్వు రక్షణ ఇచ్చినావా తండ్రి విధానంలో ఒక్కడినైనా ఆయన చింతకి నువ్వు నడిపించినవా రక్షణ ఇచ్చినావా ఎవడైనా నీ శిష్యులుగా నువ్వు చేసినావా ఎక్కడ చేసండ్రు ఇంకా పరిపూర్ణత ఇంకా సంపూర్ణత ఇంకా ఎంతకాలం నువ్వు పాలుదాగే స్థితి నుంచి ఎవన వయసుకి నువ్వు ఇంకా ఎప్పుడు అభివృద్ధి పొందుతావు నీళ్ళు ఎప్పుడు ఇంకా పాలుదాగే ఎవన స్థితి నుంచి ఎవన పాలుదాగేవాడితో ఏం చేయగలుగుతాడు దేవుడు సేవ చెప్పండి పాలు పసిబిడ్డతో నువ్వు ఏమైనా పని చేయించుకోగలుగుతావా లోక ఉపమాన రీతిగా చూస్తే చిన్నబిడ్డ వాడికే నువ్వు ఎవ చేయాలా నువ్వు ఎవనస్తుడు కదా పరిగెత్తేది చిన్న పసిబిడ్డ పరిగెత్తగలడా వాడు నడవడం కూడా కష్టం నువ్వు ఇంకా దేవుని విషయంలో నువ్వు సత్యం తెరిసి ఇరవై సంవత్సరాల అయింది నువ్వు రక్షణ పొంది నీలో ఎక్కడ చెప్పండి ఇంకా నువ్వు పాలుదాగే స్థితిలోనే ఉండిపోతుంటే ఎప్పుడు నీ ప్రాయస్థం తండ్రి పట్ల ఇంకా పరిపూర్ణత అయ్యేది ఎప్పుడు ఇంకా నువ్వు సంపూర్ణత అయ్యేది ఎప్పుడు ఇంకా నువ్వు ఆయన విషయంలో ఎలిగేది ఎప్పుడు చూడండి మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీర రెచ్చలను నెరవేర్చుటకు ఆలోచన చేసుకున్న కడి చూడండి ఏ విషయాల్లో నువ్వు ఆలోచన చేసుకోవద్దు శరీర విషయంలో మనం ఏం చేయొద్దంట ఆలోచన చేయొద్దు ఎవరిని ధరించుకోవాలా మన తండ్రి మన తండ్రిని మనం ధరించుకోవాలా మన తండ్రియే మనకి ఆయన ప్రేమని నువ్వు ధరించుకోవాలా ఆయన భారాన్ని నువ్వు కలిగి ఉండాలా చూడండి మార్కు సువార్త అధ్యాయము పదకొండవ వచ్చిన చెప్తున్నాను వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోడు చూడండి ఎవరు వాళ్ళు నిన్ను ఎందుకు అప్పగిస్తారు చూడండి వారు మిమ్మల్ని అప్పగించుకొని పోవనప్పుడు ఎవరు వారు ఎందుకు అప్పగించుకుంటారు నువ్వు ఆయన భారాన్ని కలిగి ఆయన ప్రేమ కలిగి నువ్వు సువార్థ ప్రకటించాలా తోడేల మధ్యలో నువ్వు చూడండి అప్పగించుకొని పోనప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి నేను దేవుని సువార్థ ప్రకటించడానికి వెళ్తున్నాను వాళ్ళు నన్ను రకరకాల ప్రశ్నలు వేస్తారు నన్ను రకరకాలుగా వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలా ఎట్లా వాళ్ళని అనగలి ఇక్కడ ఏం దేవుడు వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు పోతుంది నువ్వా కాదు కదా వాళ్ళ దగ్గరికి తోడేళ్ల మధ్యకి నువ్వు వెళ్తుంది ఎవరు నువ్వు వెళ్తున్నావా నీ శక్తితో నువ్వు వెళ్ళగలవా నీకు ఎవరు తోడున్నారు తండ్రి తోడున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు వాళ్ళతో నేను ఏం చెప్పాలా ఈ దినం నుంచే ఎందుకు నువ్వు చింతిస్తున్నావు దాన్ని ఎక్కడ నీకు తండ్రి పట్ల నమ్మకం ఉంది చూడండి మీరు ఏమి చెప్పుదామా అని ముందుగా చింతింపకుడి ముందుగా నువ్వు ఎందుకు చింతిస్తున్నావు నిన్ను ఏదేదో ప్రశ్నలు అడుగుతారని ను వెళితే ఏదేదో జరుగుతుందని ఎందుకు మోస కూడా అట్లా ఎక్కడ అనుకోలేదు కదా ఏలియా కూడా ఎక్కడ అనుకోలేదు వాళ్ళు ముందుగా చింతించిండ్రా ఆయన పిలుపు తగినట్టు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇన్ని సముద్రాలు వస్తాయో నదులు వస్తాయో ఆకలి ఉండదేమో సర్పాలు వస్తాయేమో రకరకాలు వస్తాయని వాళ్ళు ఎక్కడ చింత ఎందుకు మోసతో నడిచింది ఎవరు తండ్రి కాదా మోస తండ్రి లేకుండా మోసకి ఏం ఏం చేయగలడు మోస తండ్రి శక్తి లేకుండా మోస ఏం చేయగలడు చూడండి వారికి ఏమి చెప్పుదామని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి ఏ గడియలో ఆ గడియ ఎక్కడ ఆ గడియ నువ్వు వెళితే నువ్వు గొప్ప జనసమూహానికి లోకానికి నువ్వు స్వార్థ ప్రకటించడానికి ఆయన భారం గలి నువ్వు వెళితే వాళ్ళు నిన్ను అడిగితే ఆ గడియలో నువ్వు ఏం చెప్పాలో మీకేది ఇయ్యబడునో అది అప్పుడు ఎవరి నీతో మాట్లాడతారంట ఈ లేఖనం ప్రవచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి నువ్వు ముందుగా సిద్ధపడింది ఏది నువ్వు చెప్పలేవు ఎందుకు ఒకసారి ఒక బ్రదర్ అంటాడు ఈ బ్రదర్ నేను ఈ వాక్యం చెప్పాలనుకున్నా కానీ సడన్గా నేను ఇంకో వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్నానంటే ఆ వాక్యం కాదు ఈ టైం అవసరం ఇంకొక వాక్యం కాబట్టి దేవుడు నిన్ను అక్కడ నడిపించిండు కాబట్టి ఈ రోజు నువ్వు నోట్ చేసుకోవచ్చు రకరకాల ప్రశ్నలకి సమాధానాలు కానీ ఆ టైంలో సమాధానాలు అన్ని మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి అప్పుడు ఎవరు నీకు చూడండి ఆ గడిలో మీకేది ఇయబడను అదే చెప్పుడు చెప్పు పరిశుద్ధాత్మే కానీ మీరు కారు ఎవరు చెప్తారంట తండ్రి చెప్తాడంట ఆ పరిసయలు సర్దుకయ్యలు వాళ్ళంతా ఆయనని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఆ రీతిగా దేవుడు సమాధానం ఎవరు ఇచ్చండ్రు తండ్రి ఇచ్చండు నువ్వు అదే స్థితిలో ఉంటే నీకు అలాంటి పరిస్థితే ఎదురైతే ఆయననే పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడతాడు నువ్వు మాట్లాడటవు నీలో ఉన్న తండ్రి మనం చెప్తాం కదా నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎవరు నీలో ఉన్నవాడు ఎవడు గొప్పవారు తండ్రినిలో ఉన్నవాడు కాబట్టి ఆయననే గొప్పవాడు కాబట్టి నువ్వు ఇంకా నీ సేవలో నేను పరిపూర్ణత అవ్వాలా ఇంకా సంపూర్ణ అవ్వాలా నేను ఇంకా రకరకాల ప్రశ్నలు వస్తారని ను నేర్చుకొని నేర్చుకుని నేర్చుకుని ఇంకొక పదేళ్ళు అవుతుందో నీకు ఇంకా ఇరవై ఏళ్ళు పడుతుందో నీకు ఇంకా ఎంత కాలం ఇంకా ఎంత సమయం నువ్వు ఎప్పుడు పాలు తాగే స్థితి నుంచి సువార్థ ప్రకటిస్తావు ఇంకా ఎప్పుడు ఆయన నామంలో రక్షణ ఇస్తావు నీకు నువ్వు సేవ తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి ఎంత కాలం ఒక్కడికన్నా నువ్వు రక్షణ ఇచ్చినావా నీ జీవితంలో ఏం సుఖం నువ్వు ఆయన ఆత్మను పొందుకొని ఏం సుఖం ఆయన వరములు పొందుకొని ఏం సుఖం నువ్వు ఆయన ఆయన సత్యం తెలుసుకొని ఏం సుఖం చెప్పండి అది ఎందుకు ఆయన సత్యం తెలిసి అది నీలోనే ఉంటే ఆ సత్యం తెలుసుకొని ఎందుకు అది ఎందుకు అది ప్రయాసం అది అది వ్యర్థమే కదా ఆ సత్యం అందరికీ తెలిస్తేనే కదా అది లాభము అది కదా తండ్రి మేలు తండ్రికి చూడండి ఇక్కడ దేవుడేం చదువుతున్నాడు వారిని మిమ్మల్ని గురించి అప్పగించుకొని పోన్నప్పుడు మీరు ఏమి చెప్పుదామని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయబడను అదే చెప్పుడి ఆ గడిలో ఆ గడి అంటే నువ్వు తీర్మానించుకొని నువ్వు ఆ రోజు మోసే కూడా యహోష్వా కూడా తెలియదు యుద్ధంలో ఇలాంటి పరిస్థితి వస్తుందేమో యహోశువ యుద్ధం చేయమని చెప్పిండు దేవుడు మాట వినిపోయి యుద్ధం చేసిండు కానీ యుద్ధంలో అలాంతా చనిపోతు ఈ స్థితికి వస్తుందని ఆయనకు కూడా తెలియదు కానీ ఆ స్థితిలో యహోశివ ప్రార్థన ఎవరు చెప్పిండ్రు ప్రార్థన చేయమని దేవుడి బా జ్ఞానం చూడండి ఆయననే కదా నడిపిస్తుంది కాబట్టి ఆ నడిపింపులో ఆలోచనలు మార్గము త్రోవ సరళము ఎవరు చేస్తారు చెప్పండి నీ శక్తితో ను వెళితే నువ్వు ఎన్ని ఆలోచించుకుంటావు కానీ ను తండ్రి శక్తితో నువ్వు వెళితే ఆలోచించుకోవు యహోశ్వ యుద్ధం చేసేటప్పుడు ఆయనకి ఆ క్షణంలో ప్రార్థన చేసిందా లేదా దేవుడి ఆ సమయంలో ప్రార్థన చేసే ఆలోచన ఎవరిచ్చండ్రు ఎవరు నా తండ్రి కాదా ఆయన ఆలోచనకి కర్త కాదా ఆయన విశ్వాసానికి కర్త కాదా సమాధానానికి కర్త కాదా చూడండి ఆలోచన కర్త ఆయన అంటే నీలో ఆలోచన ఆ టైంలో ఆ సమయంలో ఆ టైంలో నువ్వేం చేయాలో నీకు ఆలోచన ఇస్తాడు కాబట్టి దాని గురించి నువ్వు ఇప్పుడే ఎందుకు చింతిస్తున్నావు చూడండి మీరు పరిశుద్ధాత్మకమే అని చెప్పతున్నారు పరిశుద్ధాత్మతే గాని మీరు పోతున్నారని చెప్తున్నాడు చూడండి చూడండి కాబట్టి చూడండి ఆ గడియలో మనం ఏ రీతిగా సమాధానం ఇవ్వాలా ఏ రీతిగా వాళ్ళకి మనం ఇవ్వాలా అని నువ్వు ఇప్పుడే చింతించొద్దు కాబట్టి ఆయన ఒకటే చెప్పిండు అంతమ వరకు సహించు వాడెవడో ఎవడు సహిస్తాడు అంతమ వరకు వాడే రక్షింపబడతాడు కాబట్టి నీలో సహించే గుణం ఉండాలా ఎట్లా సహించగలవు నీ మీద నువ్వు పాపమే చెయ్యవు కానీ నీ మీద విమర్శిస్తూ ఉంటారు నీ మీద నిందలు వేస్తుంటారు నిన్ను బహిరంగంగా వాళ్ళు ఎంతగానో వాళ్ళకున్న ఈ లోక శక్తిని బట్టి సాతనుడు ఆయన ఏదో రీతిగా నిన్ను వాడు ఎంతగా ఇచ్చినా కానీ నువ్వు సహించాలంటే నీళ్ళు ఏముండాలా ఫస్ట్ ప్రేమ ఉండాలా నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాను ఒక పడవ ఉంది పడవలో ఒక వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నారు వంద మంది వెళ్తున్నారు మార్గం ఒక పెద్ద తుఫాను ఒక పెద్ద అలజడిలాగా వచ్చింది కానీ ఆ కలజడులకి పడవలో ఉన్న వంద మందిలో ఒకడు ఇద్దరు ముగ్గురు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు బరువు తగ్గితే ఆ పడవకి ఏ ప్రమాదం లేదు అప్పుడు వంద మంది పడవలో ఉన్నారు ఆ వంద మంది ఇద్దరు దిగాల అంటే ఇద్దరు త్యాగం చేయాలా ఎందుకు ఇద్దరు త్యాగం చేయాలా ఆ ఇద్దరు త్యాగం వల్ల తొంభై మంది బతకబడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తుండ్రు నేను బోనంటే నేను నేను ఎిగాను అని అనుకుంటే ఒక ఇద్దరు దూకిండ్రు ఆ నేలలో దూకేసిండ్ర మిగతా వాళ్ళు క్షేమం పడ్డరు వాళ్ళిద్దరు ఏమనుకున్నారు చెప్పండి మిగతా వాళ్ళు ఏం ఆలోచించుంటారు ఆ ఇద్దరు ఎందుకు దూకిండ్రు మేము పోయినా పర్వాలేదు వీళ్ళందరూ బతకాల ఎందుకు వాళ్ళందరినీ వాడు వాళ్ళ ఇద్దరు ఏం చేసిండ్రు ప్రేమించు కాబట్టి వాళ్ళ మరణాన్ని కూడా త్యాగం చేసుకున్నారు పౌలు దేవుని బిడ్డలు అందరూ త్యాగం చేసుకున్నారు కాబట్టి ఈ దినం నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నాము నువ్వు నేను ఈ దినం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము మనం స్తుతించగలుగుతున్నాము ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నాము వాళ్ళ త్యాగం తండ్రి త్యాగం చేసిండు మనకి పాపముల నుంచి ఆయన బిడ్డలు ఆయన భారాన్ని కలిగి త్యాగం చేసుకున్నారు వాళ్ళ జీవితంతో రాలతో కొట్టబడిండ్రు ఖైదీలైన వాళ్ళు ఖండాలు కండాలు దాటి చీకటిలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎంతగానో దేవుని సేవకి వాళ్ళు వాళ్ళ ప్రాణాలని వాళ్ళు సమస్తాన్ని వదులుకొని వాళ్ళు త్యాగం చేసిండ్రు కాబట్టి ఈ దినం మనం దేవుని స్వార్థ చూడండి దేవుణ్ణి మనం తెలుసుకోగలిగినాం దేవుణ్ణి మనం ఎరిగినాం వాళ్ళ త్యాగము కదా వాళ్ళే ప్రాయాస వాళ్ళు కూడా మనలాగనే తీర్మానించుకొని మనకి దేవుడు సత్యం చూపించండు దేవుడు మనకి అన్ని చూపించండు కాబట్టి మనం అని వాళ్ళు తీర్మానించుకుంటే ఈ దినం మనం రక్షణ పొందే వాళ్ళమా ఈ దినం మనం తండ్రితో ఉండే వాళ్ళమా చూడండి ఆ త్యాగం నీలో ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి మనలో ఎక్కడ త్యాగం ఉంది మనలో త్యాగం లేదు ఎందుకు ఐక విచారాలు తిండి వల్ల మత్తులైపోయినా మనం అలానే ఉద్యోగాలు మానుకోమని దేవుడు చెప్పడం అన్ని ఉద్యోగం ఇచ్చింది ఎందుకు ఈ లోకంలో నీకు బ్రతకడానికి ఇచ్చిండు ఉద్యోగం కానీ ఆ బ్రతకడంలోనే నువ్వు బతుకుతున్నావు కానీ అసలైన బ్రతుకు ఆయనలో బ్రతకడం అనేది మర్చిపోతున్నావు అది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నా మనకి కుటుంబాన్ని ఇచ్చింది మనకి ఉద్యోగాలు ఇచ్చిండు ఇవన్నీ ఎందుకు ఇచ్చండు ఆయన ప్రేమించిన బిడ్డలకు ఇచ్చిండు కాబట్టి వాటిని కన్నా మనం ఎక్కువ ఆయనలో బ్రతకాలా కానీ ఈ దినము ఇచ్చిన వాటితోనే ఇప్పుడు ఈ సృష్టిని ఎందుకు ఇచ్చిండు దేవుడు తండ్రి వాటిని మనకి ఆశగా మనం అనుభవించడానికి ఇచ్చిండు మనం ఏం చేస్తున్నాం సృష్టిలో ఉన్న చెట్లను పొట్లను రాళ్లను రప్పలను చూడండి ఇచ్చిన ఆయనని ప్రేమించట్లేదు ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నావు ఇక్కడ కూడా ఉద్యోగం ఇచ్చింది దేవుడే నువ్వు సమస్తము నువ్వు కలిగి ఉన్నది ప్రతిదీ నీ వస్త్రము గాని నీ రూపము గాని నీ ఆరోగ్యము కానీ నీ ఉద్యోగము కానీ నువ్వు కలిగిన భార్య కానీ నీ కలిగిన బిడ్డలు కానీ నీ కలిగిన ఐశ్వర్యం కానీ ఇవన్నీ ఎవరిచ్చండ్రు తండ్రి ఇచ్చండు అవి కలిగి వాటితోనే నీ జీవితం ముందుకు పోతుంది కానీ అసలైనది ఆయనలో బ్రతకడం అనే దాంట్లో ప్రయాసం మాత్రం ఆగిపోతుంది వీటి కోసం నువ్వు జీవితాంతం పరిగెత్తున్నావు కానీ అసలైన పరిగెత్తడం ఏంది ఆయన పిలుపు ఆ పిలుపులో మనం ఎక్కడ పరిగెత్తున్నాం మన అందుకే ఐక విచారాల వల్ల తిండి వల్ల మత్తులైన ఎందుకు దేవుడు అన్నాడు ఇవన్నీ ఐక విచారాలు కాదా ఇవన్నీ కాబట్టి మనము ఇంకా మనం ఎప్పుడు రక్షణ ఇవాళ రక్షణ లేని వాడికి ఎప్పుడు రక్షణ ఇస్తావు నువ్వు ఎప్పుడు సేవకుడు నువ్వు ఒక రక్షణ ఇచ్చేవాళ్ళకి అవుతావు నువ్వు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి దేవుల్లో ఉన్నావు దేవుని స్వార్థనే ప్రకటించేవాడికి నువ్వు ఇంకా నేను రక్షణ ఇచ్చేదానికి అనర్హున్ని నేను నాకు అర్హత లేదు నేను ఇవ్వకూడదేమో అదేదో పెద్ద ఇదే అదేదో పెద్ద అదేదో నేరమైనట్టు నేరమైన ఏమో సులువుగా చేస్తున్నారు దేవుని పాపం మాత్రం అసలు భయమే లేదు మనలో తండ్రి పట్ల ఆయన వాక్యం పట్ల భయం లేదు ఆ పాపాలు భయంకరంగా చేస్తున్నారు ఆయన రక్షణ ఇచ్చే దాంట్లో మాత్రం భయపడతారు ఆలోచిస్తారు చూడండి మేలు చేసేటప్పుడు ఆలోచిస్తున్నారు కీడు మాత్రం ఇష్టానుసారంగా కీడు చేస్తున్నారు జనాలు లోకమంతా అట్లానే తీర్మానిచ్చుకున్నారు మేలు చేసేవాడేమో ఆలోచనలు చేస్తారు రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులు రకరకాలుగా థింక్ చేస్తున్నారు ఆ కీడు మాత్రం టక్కని చేసేస్తారు టక్కని ఇంకా నోటి నుంచి ఏదైనా వచ్చిందా అంతేవాడిని దూసి ఇయ్యడం వాడిని చేపించడం వాడి మీద వేద్యమాడడం వాడిని వాడిని అహంకారంతో వాడితో విమర్శ చేయడం వాడి హృదయాన్ని కఠిన మాట్లాడడం ఇవి మాత్రం టక్ చేస్తారు దేవుని పని విషయాలకు వచ్చేలేకేమో ఆలోచన నువ్వు అవి ఎంత టక్కుని చేస్తున్నావో అంతకన్నా ఇవి టక్కుని చెయ్యి నువ్వు రక్షణ ఇయడంలో ఒకవేళ నీలో తప్పిదం ఉంటే అది నీకు తెలియనప్పుడు చేస్తే తండ్రి ఎందుకు కోప్పడతాడు చెప్పండి తెలిసి చేస్తే పాపం కానీ తెలియక చేస్తే పాపమా ఇప్పుడు మనమంతా రక్షణ పొందక ముందు మనకు తెలియదని మనం పాపం చేసినాము రక్షణ పొందినా మళ్ళీ రక్షణ పొందినాక పాపం చేస్తే అది పాపం తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే తప్పు ఎట్లా అవుతుంది ఆ తెలియక చేసిన తప్పు దేవుడు మళ్ళీ తెలియజేసినప్పుడు సరి చేసుకోవాలా దాన్ని రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు సరైన విధానంలోకి రావాలా కానీ నేను ఇంకా రక్షణ ఇవ్వలేను నేను ఇంకా పరిపూర్ణత అవ్వాలా నాకు ఇంకా సంపూర్ణడు అవ్వాలా నేను ఇంకా మళ్ళీ నువ్వేమో గొప్ప జన సమూహం గురించి దివారాత్రంలో ప్రార్థన చేస్తావు నీకు ప్రేమ ఉంటే వాడి కోసం నువ్వు ఎక్కడ పరిగెత్తుతున్నావు పరిగెత్తట్లేదు కదా కాబట్టి మనము పరిగెత్తాలా ఆయన పిలుపుకు తగిన భారము కలిగి మనము పరిగెత్తాలా ఆయన ప్రేమను మనం ధరించుకోవాలా ఈ అంధకార క్రియలన్నింటినీ విడిచిపెట్టి ఆయన ఆయన విశ్వాసానికి కర్త ఆలోచనకి కర్త సమాధానానికి కర్త ఆదరణకి కర్త ఆయన దయాదాక్షిణుడు కనికర పూర్ణుడు మహోన్నతుడు కృపామయుడు ఆయన చూడండి ఒక తండ్రికి ఎన్ని చూడండి నువ్వు ఆదరణ లేనప్పుడు నీకు ఆయన ఆదరణకర్తగా ఉంటాడు నీ జీవితమే సమాధానం లేనప్పుడు నా తండ్రి నీకు సమాధానకర్తగా ఉంటాడు నీ ఆలోచనలు చెడిపోయి తప్పిపోయి ఉంటే నీకు ఆలోచన అవుతాడు నీ జీవితంలో దయా లేకపోతే ఆయన నీకు దయామైడ్ అవుతాడు నీ జీవితం ఈరోజు రక్షణ లేకపోతే ఆయన నీకు కృపామైడవుతాడు నీ పరిస్థితి ఈరోజు ఏది ఉంది నీ పరిస్థితిని బట్టి ఆయన నీకు ఇన్ని చూడండి ఇన్ని బిరుదులు నా తండ్రికి చూడండి ఆయనకి ఇన్ని బిరుదులు ఎందుకు అన్నిటిలో ఆయననే ఉన్నాడు ఆదరించేది ఆయనే సమాధానాన్ని ఇచ్చేది ఆయనే ప్రేమించేది ఆయనే కృప చూపించేది ఆయనే చూడండి దయ చూపించేది ఆయనే కణికరిచ్చేది ఆయనే జాలి చూపించేది ఆయనే గద్దించేది ఆయనే శిక్షించేది ఆయనే హెచ్చరించేది ఆయనే ముళ్ళు మనకి గాయపరిచేది ఆయనే ఎందుకు నువ్వు బుద్ధి లోకంలో పడిపోయినావు కాబట్టి నేను గాయపరుస్తాడు మళ్ళీ నువ్వు తిరిగి ఆయన ఎంతకు వచ్చినప్పుడు ఆ గాయానికి స్వస్థతనిచ్చేది కూడా ఆయనే చూడండి ఎన్ని బిరుదులు చూడండి ఆయన రోల్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి మనమంతా ఇంకా మనం సంపన్న మనం కూడా రక్షణ ఇవ్వాలా నీ వయసుతో సంబంధం లేదు నువ్వు తండ్రి మోస ఆయన బిడ్డలు ఆయన పిలిచినప్పుడు డక్కని వెళ్ళిపోయిండ్రు మన లేఖనంలో ప్రవక్తలు గ్రంథాలు మొత్తం చూస్తే చెప్పినప్పుడు వెళ్ళిపోయిండ కాబట్టి ఆయన పిలిచినప్పుడు నువ్వు నువ్వు అర్హుడవే తండ్రి నువ్వు రక్షణ ఇవ్వచ్చు కానీ నేను ఇంకా రక్షణ ఇవ్వడానికి నేను ఇంకా క్యాండిడేట్ ని నువ్వు తీర్మానించుకున్నావు అంతే కానీ తండ్రిని రక్షణ ఆయన రామంలో రక్షణ పొంది తండ్రిని స్వీకరించిన వాళ్ళందరూ ఆయన నామంలో రక్షణ ఇవ్వడానికి అర్హులే ఈ లోకంలో పెట్టుకున్నారు ఆయన బిడ్డలు నేనే ఇవ్వాలా నేనే చేయాలని కానీ ఆయన యాజకుడు ఎందుకు ప్రభు వచ్చిండు మనలందరినీ యాజకులు చేయడానికే మనమంతా యాజకులమైనప్పుడు మనమంతా ఆయన రాజులమే కదా కాబట్టి ఆయన వారసానికి మనమంతా బిడ్డలం కాబట్టి ఆయన ఆయన తండ్రికున్న శక్తి ఆయనకున్న ఆస్తి సంపద మొత్తానికి ఎవడు వారసుడు తండ్రి బిడ్డలు వారసులు కాబట్టి నువ్వు కూడా బిడ్డవే నువ్వు అరుగుడవే ఈ లోకస్తులు ఏ రీతిగా అనుకుంటే నీకేమి నీవెంట తండ్రి ఉన్నాడు నిన్ను నడిపించేది తండ్రి కాబట్టి మనం ముందుకు పోవాలా పర్లోక తండ్రి ఏ సీకు వందనాలు ప్రభా తండ్రి నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో ప్రభా అవును ప్రభా మాలో ఎక్కడ నమ్మకం లేదు ప్రభా ఆ తండ్రి ఇంకా మాలో విశ్వాసం లేదు ఎందుకంటే మేము ఇంకా పరిపూర్ణత అవ్వాలా ఇంకా సంపూర్ణత అవ్వాలా మేము ఇంకా తండ్రి ఈ లోకంలో ప్రభా నీ రక్షణ ఇవ్వడానికి కూడా మేము భాగ్యులు కాదు మేము ఇంకా నాయనని స్వార్థని ప్రకటించడానికి అర్హులు కాదు మళ్ళీ ఇంకా ఈ లోకంలో ప్రభా నీ బిడ్డలు ఏర్పరిచిన విధానాలు ప్రభా కానీ ఆ విధానాల్లో ప్రభా సత్యం తెలిసిన వాళ్ళు కూడా చెక్కబడిపోయి ఉన్నారు ప్రభా ఈ దినం ప్రభా నీ నామంలో రక్షణ ఇవ్వడానికి కూడా ప్రభా ఎవరు ముందుకు రాలేకపోతున్నారు ప్రభ కానీ నువ్వు అందరినీ యాజకులను చేసినవు తండ్రి మమ్మల్ందరినీ నీ యొక్క బిడ్డలుగా చేర్చుకున్నవ తండ్రి పరలోకంలో మమ్మల్ందరినీ నువ్వు ఆశీర్వదించినవ తండ్రి కానీ నాయన తండ్రి యాజకత్వాన్ని ఎవరు తండ్రి మోస్తున్నారు ఎవరు దానిని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రభావ ఎవరిని యాజకత్వం నాయన భారం కలిగి ఉన్నారు చూడండి తండ్రి లోకమంతా ఈ రీతిగా నిండింది ప్రభా కానీ ప్రభా వాళ్ళకున్న ఆత్మీ నేత్రాలకి మీరే సంపూర్ణంగా స్వస్థత చేయండి తండ్రి మూడు బారిన జీవితాలను కూడా నాయన నువ్వు చిగిరింపజేయగలవు ప్రభ ఎండిన భూమి ప్రభా నాయన నిస్తారమైన నేలను కూడా ప్రభా నాయన నువ్వు నాయన సమృద్ధిగా మార్చగలిగే సమర్థుడు తండ్రి నువ్వు నాయన నీలో నీ మాటతోనే ఏర్పడింది ప్రభ చీకటి కమ్మి ఉన్న ఈ సృష్టిని నీ మాటతోనే వెలుగుగా మార్చిన ఆయన ఎంత అద్భుతంగా మార్చినావు తండ్రి నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా తండ్రి కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రభానైనా అది అసాధ్యం అనుకుంటారు కానీ నాయన నీకు సమస్తము సాధ్యమే ప్రభా తండి ఎందుకు పనికిరాని నేలను ప్రభా ఈ సృష్టిని చీకటితో నాయన కమ్మి ఉన్న దానిని ప్రభా నువ్వు ఎంత అందంగా మార్చినవుతాండి నాయన ఈ లోకాన్ని ఈ సృష్టిని అలాంటి దేవుడు నాయన పడిపోయిన వాళ్ళని నాయన కట్టడాల్లో పురాతన వాటిలో చెక్కబడిన వాళ్ళని సంఖ్యల్లో బందీలైన వాళ్ళని నువ్వు విడుదల ఇవ్వలేవా ప్రభ ఎత్తి వారినైనా నువ్వు లేపగలిగే సమర్థుడవి కాబట్టి పడిపోయిన వాడిని కూడా తిరిగి నువ్వు లేపగలిగే శక్తిగల దేవుడు సమర్థుడవు ప్రభానైనా కాబట్టి ప్రభా నైనా మేము నీ యాజకులు మేము ప్రభ ఈ లోకంలో మేము ఏ రీతిగా అపస్తుడైన పౌలు కూడా ప్రభా పాపంలో ఉన్నవాడే ఒకప్పుడు హింసించండి ఆయన బిడ్డల్ని కానీ పౌలతో నువ్వు ప్రేమను చూపించినాక అదే పౌలు నీ పట్ల ఎంతగానో సేవ చేసిండి ప్రభా కాబట్టి మేమంతా ఒకప్పుడు పాపులమే ప్రభా మేమంతా ఒకప్పుడు పాపంలో ఉన్న నీ ప్రేమ తెలియనప్పుడు నిన్ను ఎరగనప్పుడు మేము పాపంలో ఉన్న వాళ్ళమే కానీ నీ ప్రేమను ఎరిగి నిన్ను ఎరిగి నిన్ను తండ్రిగా స్వీకరించినాక మా పాపపు జీవితం సమాధి అయిపోయింది ప్రభా ఇప్పుడు కలిగి జీవితం అది నువ్వు ఇచ్చిన మాకు బహుమతి కలిగిన జీవితం తండ్రి కాబట్టి మేమంతా యాజకులమే మా గతాన్ని మేము తవ్వుకోం ప్రభా గతం తిరిగి చూసుకోం మా గురి మాత్రం ముందుకే పరిగెత్తాము ఏసు వైపు చూసి విశ్వాసాన్ని కాపాడుకును తండ్రి ఆ యొక్క వాడభారాన్ని కిరీటం కొరకు ఆంక్షతో నాయన పరిగెత్తుతాం ప్రభ నీ పిలుపుకు తగినట్టు మేము పరిగెత్తుతాము నీ సువార్థ నీ లోకమంతాన్ని మహిమను తండ్రి నువ్వే మాతో ఈ దినం వాక్యం దాన్ని స్వరం వినిపించినందుకు మమ్మల్ందరినీ భాగ్యులుగాను ధనవంతులు గాను ఐశ్వర్యవంతులుగా చేసినందుకు నీకు హృదయపూర్వక పాదాభి ఈ ఆరాధనలో పాల్గొందిన నాతోటి దాసులు నా తోటి సహోదరులు సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే సమస్త మహిమా ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ యోగయోగములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సౌత్రం ప్రభావ పరిస్థితులు గొప్ప దేవ సారని వంద అబ్రహాం సాఫ్ యాకలు గొప్పదేవ కృపా సత్య సంప్రదించి మమ్మల్ని తండ్రి జీవాధిపతి నిదేశాలు సోత్రమైన తండ్రి ఘర్షణ కాలం అంతా ప్రభావం సురక్షితంగా కాపాడి నా దేవ నా ప్రభావం నీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని తండ్రి దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావం ఇక నూతనమైన కృపమ్మ కనిపించినారు నూతన అభిషేకంగా కనిపించండి కానీ ఇక వన్నాాల ప్రభావ నీతికృతమైన కాసీపులు అర్పించుకున్న ఈ క్షణానికి సజీవని ఉంటుంది కేవలం కృపణీకన్నాను మిచ్చిన కృపణీకు వన్నాలిస దేవానికి స్థుతులు సోతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగంలో నీకే కలుగు మహాళిగా యొక్క మధ్య కాల సమయంలో ప్రభావిత స్వరమైన భాగ్యాన్ని కనుగరించిన వందలిసే ప్రభా నా తండ్రి నా దేవానికి కృతజ్ఞతలు అర్చించుకున్న సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీరు సోదర ప్రేమ కలిగి ఉండాలా మీ ప్రేమను అనేక మేము ఆ కలుగురు శిల్లీలో మీ చూపించిన ప్రేమలైనా మేము పొందుకోవాలా మీ యొక్క మనుషులను నింపుకునే ప్రభావానికి ప్రకటించే బెడగలు తయారు చేయండి గొప్ప దేవానికి వర్ణాలు చేసిన గొప్ప జన పట్ల మీ కనికరి కృపించండి నచ్చించుకోవాలన్న ఆత్మల కొడుకు ప్రభావం ప్రార్థించాలా అనేక ప్రాంతాలు వెళ్లి ప్రభావిస్తు వార్త ప్రకటించాలా మీ పేరే తెలియని ప్రజలు లోకంలో ఎంతో మంది ప్రభావం వాళ్ళందరికీ మీ వాక్యాన్ని ప్రకటించే బెడగా మమ్మల్ని తయారజీవంతో ఆదిష్టమైన మీకు నూతనమైన అభిషేకంతో నింపి నడిపించండి వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపచ్చండి ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయాల సస్సతీ ప్రభావ సంపూర్ణ స్వస్థను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము హళలి మీరే స్వస్థపచ్చాను మహిళలు ఉందండి కేవీ పెంకు మీ అందరూ ఆశీర్దించండి దీవించాలని నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప శాసనం పెట్టుకొని ఉద్యోగ స్థానాల మీతో బలపచ్చిన అధిష్టమైన జనశకలు ముట్టని ప్రవాహానికి మంచి ఆరోగ్యం వచ్చింది మీ పలోప జ్ఞాన శక్తిని కనిపించండి మీ సమయమైన జ్ఞానం చేతి నింపి అనేకమంది విషయాలు బయలుపరచండి అన్న కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి నూతనంగా అభిషేకించి మీరు గొప్ప శాసనం పెట్టుకోండి ఇద్దరు కాపాడండి అన్నవాళ్ళు అన్నదమ్ములందరి ప్రభావం కాపురవుతున్న నడిపించి మీకు ఒక గొప్ప సాక్షి నిలబెట్టుకున్నంత ఆవిష్టమైన ఆయన ప్రతి సంఘాన్ని ప్రభావ మీకు కూడా జ్ఞాపనం చేసుకున్నాను ఎన్నో సంఘాలు ప్రభావ అబద్ధ బోధించి వాళ్ళంతా బయటికి రావాలా సత్యమైన వాక్యంలో రావాల ప్రతి సంఘాన్ని అభిషేకించి బలపచ్చారు మీకు ఒక సాక్షి నిలబెట్టుకోండి నిజమించే ప్రభావం శివార్త ప్రకటించబడాల అనేక ప్రాంతాల అనేక చోట్ల ప్రభావా సంఘాన్ని లేవనికి ప్రభావ మీకు గొప్ప శాసనం పెట్టుకుని రాకపోద్ధపచ్చుకునే ఈ ఆడదంలో పాల్గొన్న ప్రతి బెదర్శిస్తారు అందరినీ ఆశ్రయించభిషేకించి మీకు ఒక గొప్ప శాసనం పెట్టుకున్నంత ఆవిష్టమైన గొప్ప దేవ ఇది ప్రేమ సిద్ధాంతం ప్రభావ మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రభావ అందరి ప్రేమ చూపించారు ఆ ప్రేమని మనుషులకు చూపించాల ప్రవా గొప్ప దేవ నీకు వందల ప్రావా ఈ లోకమంత ప్రభావా మనుషులు కఠినంగా ప్రవర్తిస్తున్నారాయినా ఓ ప్రభావ యాజకులు సైతం ప్రభావ కఠినంగా ప్రభావ ఈ బిడ్డల పట్ల వ్యవహరిస్తున్నారు ప్రభావాలు క్షమించమని ప్రాధిస్తున్నారా అలాంటి ఆ కఠిన ఆత్మని వేసిన వాళ్ళు ఇప్పుడే గర్దిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకోవాలని ఆగ్ఞావిస్తున్నాను అలగా ప్రేమ ఓ దేవతోని ప్రభావ మేము అనేక మంచి ఎంతో నడిపించాలా బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ దేవత దేవత సంపూల మీద మీకు దీర్ఘశాంతంతో మేము వాక్యాన్ని ప్రకటించాలని సహాయపడండి అంటే ఆత్మక అనుగ్రహించిన ప్రభావాత ఈ బిడ్డ మీతో మీరు నడిపించాలనే సహాయపడండి ఈ లోకమంతా ప్రకప్పుడు మేము అలాంటి స్థితిలో ఉన్నాము కానీ మీ కృప వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు ప్రభావాలంటండి మీ ఆత్మక అనుగ్రహించిన ప్రభావ నైనా మీరు ఇదిగా ప్రభావ ప్రకటించాలో మీరు మాకు నేర్పించండి మీకు పరిశుభ్రత నడి నిత్యం ఒకవేళ మా స్థానంలో మీరుంటే ఎట్లా వాకింగ్ చెప్పినట్లు మేము వాకింగ్ చెప్పు లాగినా మీ ప్రేమ హృదయం మాకు అందరు కనిగించి నేర్పించి మీ రాక సిద్ధపంచుకోమని తల ఆయన ఏసే క్రీస్తు పరిశుధన ఉన్న ప్రార్థించినంతండి ఆమెన్ ప్రార్థనలు పరిశుద్ధ మోహోన్నత కృపకా నికరం గల దేవాసానికి స్తోత్రం తండ్రి పరిశుద్ధ మోహన్నత కృపా కనిక్రమ గల దేవాసానికి వందనాలు స్థుతుల స్తోత్రములు తండ్రి ప్రభావ సర్వోన్నత సర్వలకు సృష్టికర్త సర్వాధికారి జీవం గలన తండ్రి నీకు వేలాది వందనాలు నీ పాదాలకు వందనాలు ప్రభావ ఇది నా తండ్రి మధ్యాహ్నం కల సమయంలో ప్రభావ తండ్రి మాట్లాడిన ప్రభావ నచ్చిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి నేను మమ్మల్ని ఈ దినం వరకు సజీవ లెక్కలో పెట్టిన ప్రభావ ఆ తండ్రి ఈ దిన ప్రవాహ తండ్రి మీ యొక్క స్వారం వింటుకునైనా మాకు ఇచ్చిన బట్టి వేలాది వందనాల కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు తెలియస్తున్నాం ప్రభావ నన్ీ వాటిని ద్వారా మీరు మాట్లాడారు ప్రభావం ప్రభావ మేము ఇంకున్న ప్రభావ బలహీనతలు చెప్పబడ్డానికి వేయలేదు ప్రభావం తండ్రి నైనా స్వార్థం మేము ప్రకటించడానికి వెళ్ళాల ప్రభావ నా మేము ఎక్కడికి వెళ్ళిన ప్రభా కారాలు జరిపించేది నువ్వే సమస్తం సకూర్చేది నువ్వే ప్రభావ అయినా మీ మేము వెతికినప్పుడు ప్రభావనైనా మాకు అడ్డంకులను తొలిగిపోతే ప్రభావం తండ్రి నువ్వు ఫలింప చేస్తూ ప్రభా ఫలింప చేసేవాళ్ళని ప్రభావ కాబట్టి నా తండ్రి నైనా చిత్తాన్ని ప్రభావం మేము నెరవేర్చాల ప్రభావ నా తండ్రి నశించిపోతున్న నీ బిడ్డల దగ్గరికి మేము వెళ్ళాలా ప్రభావన తండ్రి గొప్ప సేవ మేము చేయాల ప్రభావం తండి మమ్మల్ని అభిషేకించండి ప్రభా జ్ఞానం కొద్దు అయినది ప్రభావ తండ్రి మిమ్మల్ని అడిగితే జ్ఞానం ఇస్తారు ప్రభావన తండ్రి మిమ్మల్ని అడుగుతున్నా ప్రభావ మందరి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మేము వెళ్ళే ప్రతి చోట నైనా నీ నామం గొప్ప కార్యం నేను చేయాలి ప్రభావ అనేకులు నీ తట తిప్పాల ప్రభావ నారాజస్ వార్త ప్రకటించాల ప్రభావ నీ బిడ్డలు ప్రతిపోతున్న వాళ్ళని మీ మందకు చేర్చాల ప్రభావం అటువంటి ప్రయాసం మేము కలిగి ఉండాల ప్రభావం మేము ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలేదు ప్రభావ ఎటువంటి సమయంలో కూడా మేము దూరం పోవడానికి వీళ్ళేది ప్రభావ తండ్రి మీ చిత్తం ఎంత నెరవేస్తే ప్రభాకంతో బహుమతి వస్తుంది ప్రభా కాబట్టి మీ బహుమతి కొరక మేము పాటలు ఆడాలి ప్రభావి ఇంకా శరీర బలహీనతలతోటినైనా సో ఎటువంటి బలహీనతతో ఉండడానికి వీళ్ళది ప్రభావ సోదర ప్రేమ కలిగి ఉండాలి మేము ప్రేమించిన తండ్రి ప్రతి ఒక్కరిని చెంతగా నడిపించవారు మేము ఉండేలాగా సాయం దాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ త్రి కరోనా వైరస్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ భయంకరమైన దురణాల నుంచి ప్రభావం మీరు మమ్మల్ని విడిపించిన తండ్రి ఈరోజు నార్మల్ లైఫ్ గురించిన ప్రభావం మీకు వేలాది వంద నాలు తండ్రి ఈగనా ప్రభావితండి ఎందుకు నిమిత్తం ప్రభావ తగ్గించబడింద ప్రభావ ఎందు నిమిత్తం అవకాశం ఏవైందో జీవితైనా స్వార్థ విని ప్రభావం నీకు లోబట్టి జీవించాల నిర్లక్ష్యంగా జీవించడానికి వెళ్ళే ప్రభావం ఇంకొన ప్రభావ రాబోదిన భయంకరంగా ఉంటే ప్రభావ కాబట్టి నా తండ్రి జనం నుండి వెచ్చలవిడిగా జీవించకుండా నా తండ్రి ఈ లోకం వాళ్ళకి శాస్త్రంగా అధనంలో ఎరిగిన ప్రభావ త్రి కొన్ని తట్టి తిరిగిన ప్రభా నైనాయనైనా వర్క్ చేసిన పాపవాన్ని విడిచిపెట్టి మీద మార్గంలో నడవల ప్రభావ మీరే వారికి ఆత్మీయతలు ఇప్పండి సాయం దండి ప్రభా అనేకలు సేవకులను లేపని ప్రభా ప్రతి ఒక్కరికి స్వత్వార్థ ప్రకటించాల మీరు సాయం దండి ప్రభావ ఏదైనా తండ్రి వ్యాక్సిన్లు బట్టి ప్రార్థించిన ప్రభా వ్యాక్సిన్లు ప్రభావ మీరు జ్ఞాపం చేసుకుంటారు నేను ఇది ఇది ప్రభావ జనలందరూ నైనా వ్యాక్సిన్ల మీద పడుతున్నారు ప్రభావా తండ్రి ఇటువంటి దుష్ప్రభాలు ప్రభావ వారి బాడీలో పని చేయకుండా మీరే దాన్ని గద్దించండి ప్రభావ దానిలో దుష్ప్రభాలు తీసుకెళ్ళి ప్రభావ ఏది ఏది ఎవరు తీసుకున్నా కానీ ప్రభావ తన మీద వాటర్ రూప్గానే బయటకు వెళ్ళిపోవాలని ప్రభావ మీరేనా కార్యం జరిగించండి మీరైనా ప్రభా గొప్ప జన పట్ల కనికర ప్రభావా ఏ వ్యాక్సిన్లో అవసరం లేదు ప్రభావ ఎందుకంటే నేను నీ మార్గంలో నడిచినప్పుడు ప్రభావ నేను ఇచ్చిన వాగ్దానం ప్రతిది మా జీవితీలో నెరవేర్చే ప్రభావ అవును ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చినట్టు మర్చిపోయే దేవుడు కాదు ప్రభా నైనా ఆకాశ భూములైనా గతించేవి కానీ కానీ నీ మాట ఎప్పుడు గతించదు ప్రభావ కాబట్టి నా తండ్రి మిమ్మల్ని మేము ఆశ్రయించాలా మిమ్మల్ని మేము నమ్ముకుని ఉండాలా ప్రభా సమస్తం జరిగించడం నేవే మేము తెలుసుకున్నాం కాబట్టి ప్రభావా తండ్రి నేను నమ్మికించి మేము ముందు ముందు ముందు ముందు ముందుకు నడవాలా తెలియకుండా ప్రతి విషయంలో పడిపోకుండా ప్రభా ముందుకు సాగలని సహాయం తెచ్చేయండి ప్రభావా తండ్రి ప్రజల్లో పాల్గొన్న ప్రతి ప్రదర్ని సిస్టర్ మేము జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావా ప్రతి ఒక్కరిని ప్రభాన్ని ఇచ్చి నడిపించండి త్రీ ప్రతి చోట మీరు తోడయండి అపవాద ప్రభావ వారికి వ్యతిరేకంగా రావడానికి వీలు లేదు ప్రభావ తండ్రి వరకు ప్రతి బలహీనతను అనారోగ్యాన్ని తీసేయండి ప్రభావిరైనా వారి కుటుంబంలో కాల్సిన ప్రతి అవసరత్తులను శాంతి సమాధానాన్ని నింపండి ప్రభావ నన్న మీ యొక్క ఆత్మాభిషేకం దయచేసి నూతనంగా అభిషేకించిన తల్లి మీ యొక్క సేవలో బలంగా వాడుకోండి ప్రభావ ఇది కానీ తండ్రి దివ్రతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నేను మీరు వాక్యం దాతం ద్వారా మాట్లాడినారు ప్రభావ నా తండ్రి నైనా ఇంకో ప్రభా మీ సేవలో మరింత బలంగా వాడబడాల ప్రభా మీ యొక్క ఆత్మీయ మర్మాలు తెలుసుకోవాల ప్రభావ నా తండ్రి మీ సేవలో మరింత నా తండ్రి ముందుకు పోవాల ప్రభావ నా తండ్రి ఎటువంటి బలహీనతలు చిక్కుకోవడానికి వీలు లేదు మీరే సహాయంగా ఇచ్చేయండి ప్రభావ వర్క్ విషయంలో కానీ ప్రభా నా తను ప్రతి విషయంలో ఆర్థిక విషయాల్లో మీరే తోడండి ప్రభావ తండ్రి మీ సాక్షిగా ప్రతి చోట నిలబెట్టండి ప్రభావ నా తండ్రి మీ నామంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రభా తలగానే చేస్తావు ప్రభావం ఒక్కొక్క చేయవు కాబట్టి నా తండ్రి ప్రతి విషయంలో ప్రభావన తన మీరు తలనే ఉంచండి ప్రభావన తండ్రి అతను కుటుంబంలో ప్రభా మీ శాంతి సమాధానం కలిగ వారి బిడ్డని జ్ఞాపకం చేసుకోని మంచి జ్ఞానం నింపండి ప్రభావ నా తింటే బిడ్డ కూడా మంచి ఎదగాల ప్రభావ నా తండ్రి మీ జ్ఞానం మీ తెలివితేటలు దయచేయండి ప్రభావి మీరే కంచకాలు దండి ప్రభావ సిస్టన్ కూడా నా తండ్రి మీ యొక్క మార్గంలో నడిపించిన తర్వాత మీ సేవల బలంగా వాడుకోండి ప్రభావ నేను నీ సాక్షిగా ఉండాలని యొక్క స్వాతంత ప్రకటించిన వారి ఉండాల ప్రభా నా తండ్రి వారికి ఉన్న ప్రతి బలహీనతలను దూరం చేసే కొత్త కాటంకాన్ని కొట్టువేసినా మీరే వారి కుటుంబంలో శాంతి సమాధానం కలిగజేసి ప్రభావ వారికి కావాల్సిన ప్రతి ఆసక్తి ఇచ్చినా మీరు మనకి మహిమకరమైన సాక్షి సాక్షిగా వాళ్ళని నిలబెట్టుకోమని నా తండ్రి నేను ప్రేయర్ మీటింగ్ అంతా మీరు ఆధిపత్యం వహించిన తండ్రి మీరే నైనా గొప్పగా మొత్తం మాట్లాడిన తండ్రి నేను మీ మామకి మహిమ కలిగి మా యొక్క జీతాలు సరిచేసుకునే అవకాశం ఇచ్చినందుకే నీకు ప్రేమగలం మా పట్ల కొత్త పరిశుద్ధేవాసా నాయన రక్షక ఈ రోజు మధ్యాహ్న సమయం ముందు మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు వేసా మేము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగునా అనుగ్రహించండి సయా ప్రభ క్రియలు లేని విశ్వాసులాగా కాకుండా ప్రభ మేము మా క్రియల ఎందు మా నడవడిక ఎందు జీవితాన్ని మేము జీవించలాగునా అనుగ్రహించండి సయా ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సార్ ప్రభ ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ తీర్చండి సార్ ప్రభ నాయన రక్షక ఇంకా ప్రభ అన్ని కోసం ప్రయోజిస్తున్నామేసా వారి త్వరలుగా మీరే రక్షకు దాన్ని అంగీకరించి మీ చుట్టూ తిరుగులాగ్నా అనుగ్రహించండి సార్ మా అందరికీ ఎవరిని అప్రోచ్ అవ్వాలో మీరే మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి సార్ మీరు పేదల కోసం అనాథాల కోసం మీ రాష్ట్రాల కోసం విధ్వరాల కోసం ప్రే చేస్తున్నాను వారికి అందరికీ ఆదరణ అనుగ్రహించండి సార్ ప్రభు అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి ప్రే చేస్తున్నామే సార్ ఏ సే రక్షక మంచిగా జాబ్స్ దొరకలాగా అనుగ్రహించండి సార్ మీరే జ్ఞానాన్ని అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి నుంచి ఆశ్రవదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్దిగిన పండు క్రీస్ తీసునామం పెట్టే పాప నృన్యంగా వేడుకుంటున్నాను దేవా ఆమెన్ మన తండ్రి యొక్క దేవుని కృపయో అలాగే మన ప్రభు ఆయన ఏసుక్రీస్తు కృప మన ఆరాధనలో పాల్పొందిన యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరికి అలాగే ఎంతో మంది వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి ఎవరైతే ఆయన నామంలో సేవకులు ఆయన ఎందు నిద్రించిన కుటుంబాలకి ఆ సంఘాలకి అలాగే ఎవరైతే భార్యను భర్తలను తల్లిదండ్రులను పిల్లలను ఈ కోవిడ్ వల్ల పోగొట్టుకున్న వాళ్ళు దుఃఖంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ప్రేమ జాలి దయ కణికరం కృప శాశ్వత కాలం ఉండను గాక ఆమె అందరు ప్రైజ్ రాజ్ రాజు ప్రైజ్ రాజ